ృది సంస్ఫురదాత్మత సచిత్సుఖం పరమహంసతిరీయనజాగరసుమ వైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళము ఈశ్వరో గురా మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహాయ దక్షిణామూర్తమాయ వాసువాయ ందయ నందగోపక గోవిందమో నమ అధా భక్తిం వ్యాఖ్యా సా పరమ ప్రేమ రూపా అమృతస్వ యబ్ పుమాన్సిద్ధో అమృతాప్యిద్వతి శోచతి భవతి సిద్ధోతి అమృత సిద్ధుడవుతూ ఉన్నాడు అంటే సిద్ధ వస్తువు ఏదో అది తానే అని తెలిసినవాడయ్యాడు అది ఇంకే ఇంతవరకు ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడో అది తానే అయ్యాడు బ్రహ్మవిత్ పరం ఆపునోతి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి కాబట్టి ఎవడైతే బ్రహ్మము కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడో తాను బ్రహ్మమే అయ్యాడు అది విషయం ఇప్పుడు బ్రహ్మం అయ్యాడు కొత్తగా అంటే రేపు కాకుండా పోతాడని అర్థం అందువల్ల బ్రహ్మము అయ్యున్నవాడే బ్రహ్మడు బ్రహ్మం అయ్యున్నవాడు కావడం ఏమిటి స్వామిజీ తాను బ్రహ్మమే అయ్యున్న తాను బ్రహ్మము అనేటువంటి జ్ఞానం లేకుండా ఉన్నాడు ఆ జ్ఞానం కలగడమే ప్రప్తించడం ఇక్కడ లభించడం ఆ కలిగిన తర్వాత తానే ఆత్మ తానే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలిగాడు ఇది సిద్ధ వస్తువే గాని సాధ్య వస్తువు కాదు గనక తాను సిద్ధోభవతి సిద్ధ వస్తువు ఆత్మస్వరూపం తానే గ్రహించినటువంటి వాడు సిద్ధోభవతి అమృతో భవతి ఆత్మ నశించేది కాదు గనక పుట్టుక లేనిది గనక తాను కూడా నశించిన తృప్తో భవతి కాబట్టి ఆత్మానంద సాగరంలో ఓలాడేటువంటి ఈ పరాభక్తి కలిగినటువంటి భక్తుడికి మరొకటి పొందవలసిందంటూ లేదు గనక తృప్తో భవతి కనుక పరాభక్తి అమృత స్వరూపమైనటువంటి పరూపమైనటువంటి భక్తిని పొందినటువంటి వాడి ఎలా ఉంటాడో ఇప్పుడు తెలుసుకున్నాం ఎలా ఉండడో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది తర్వాత సూత్రం నిన్న చూచాం అదెందుకు స్వామిజీ మనకంటే మనం అలా ఉన్నాం అని అర్థం అది అత శబ్దార్థం సా తు పరమ ప్రేమ రూప అశ్విన్ పరమేశ్వరే కాబట్టి ఆ తు శబ్దార్థం ఏంటంటే మనకన్నా వేరు చేసుకుంటూ పోవడం కాబట్టి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రేమలున్నాయి ఆ ప్రేమకి పరప్రేమకి ఉండేటువంటి తేడా ఏంటో అర్థం చేసుకోవడానికి ఇదంతా కూడా ఎక్కడ ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి అది ప్రాప్తించిన తరువాత కాబట్టి ప్రాప్తి రెండు రకాలు లేని దాన్ని పొందడం ఒకటి ప్రాప్తి ప్రాప్తస్య ప్రాప్తి అలాగాకుండా ఉన్నదానినే పొందడం లేని దానిని పొందడం అప్రాప్తస్య ప్రాప్తి ఏదైతే మనకు లేదో అప్రాప్తి దాన్ని పొందడం అప్రాప్త ప్రాప్తి ప్రాప్తస్య ప్రాప్తి అంటే ఉన్నదాని పొందడం స్వామిజీ ఉన్నది ఉన్నదే కదా ఇక దాన్ని అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియనప్పుడు అది తెలియడమే పొందడం ఇంకేం లేదు లేకపోతే వెతుకుతూనే ఉంటాడు మనిషి రాత్రి నిన్న మనం కళ్ళజోడి చూచినట్టుగా కళ్ళోడి ఇక్కడే ఉంది కానీ వెతుకుతూ ఉంటాడు ఎందుకంటే అది ఉంది లేని వస్తువు కాదు ప్రాప్తించే ఉంది కానీ ప్రాప్తించి ఉన్నది అలా ప్రాప్తించి ఉన్నది అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల అది లేదనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు గనక దానికోసం వెతుకుతూ ఉంటాడు కాబట్టి యత్ ప్రాప్య అది తమషి లేని దాన్ని ప్రాప్తించడం కాదు ఇక్కడ ఉన్నదే తెలియడం సిద్ధ వస్తు అందువల్ల సిద్ధో భవతి ముందు సూత్రంలో సిద్ధోభవతి అమృతో భవతి కనుక యత్ ప్రాప్య ఏదైతే ప్రాప్తించే ఉందో ఏదైతే తన స్వరూపంగా ఉందో అది తెలిసిన తరువాత అది ప్రాప్తించిన తరువాత నా కంచిత్ వాంఛతి కించిత్ వాంఛతి నా ఏ కొద్ది కూడాను కోరడం అనేటువంటిది నా లేదు సరే భిన్నంగా కనపడతా అందుకని ఇట్లాంటి వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఈ ప్రపంచంలో నిరంతరం మనం కోరికల మధ్యనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం కోరికలు మనకు ఎందుకు కలుగుతూ ఉన్నాయంటే ఏదో కావాలి అనేటువంటిది మనసులో ఉంది గనక ఆ కావాలని ఎందుకు ఉంది అంటే ఆ ఏదైతే మనం కావాలనుకుంటూ ఉన్నామో దానివల్ల మనకు తృప్తి కలుగుతుంది భావన కూడా ఉంది గనక కానిక ఇక్కడ ఎందుకని కోరడం లేదు తృప్తితో భవతి ఆల్రెడీ తృప్తి తృప్తి చెందిపోయి ఉన్నాడు నిత్యతృప్తి కనుక తనలో వెళితంటూ లేదు కనుక కోరికలు కదిలేటువంటి అవకాశం లేదు జస్ట్ అండర్స్టాండ్ నకించి వాంఛతి అట్లాగే ఈ ప్రపంచంలో దుఃఖాలు కూడా మన అనుభవంలో ఉన్నాయి ఎట్లాగైతే కోరుకుంటూ ఉన్నామో అట్లాగే దుఃఖాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాం దుఃఖం అనుభవించడం ఎవరికీ ఇష్టం లేదు మనకు ఇష్టం ఉన్నా కష్టమైన దుఃఖాలు మన జీవితంలో వస్తూ ఉన్నాయి అనేక కారణాల చేత హేతువులు భిన్నంగా ఉండొచ్చు కానీ ఇక్కడ యత్ ప్రాప్య నా సూచతి దుఃఖించడం అనేటువంటిది లేనే లేదు కాబట్టి మనకు గిట్టన విషయాల్లో ద్వేషం అనేటువంటిది ఇక్కడ కదులుతూ ఉంది కానీ ఈ భక్తి కలిగిన తర్వాత పరాభక్తి నేష్ఠి ద్వేషభావమే లేదు కాబట్టి నాకు అవి కావాలి ఇవి కావాలి వీటిలో నేను ఆనందించాలి వీటిని నేను అనుభవించాలి అనేటువంటి ఒక ఉత్సుకత మనలో కనపడుతూ ఉంది నా రమతే కాబట్టి ప్రాపంచిక విషయాలను రమించాలి వాటిలో ఆనందాన్ని పొందాలి అనేటువంటి భావనే కదలడం లేదు నోత్సాహీభవతే కనుక అలాంటివి కలిగినప్పుడు మనం వాంఛించినవి అవి లభ్యమైనప్పుడు బుబ్బులవుతూ ఉత్సాహంగా మనం కనపడతాం అటువంటి ఎంతోసియాజం ఎక్కడ కనపడడం లేదు తనలో ప్రసన్నంగా ఉన్నాడు ఏది కూడా అతని హృదయాన్ని కదిలించలేకపోతూ ఉన్నాయి కాబట్టి ఇలా దూచినప్పుడు మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి అనుభవాలకి ఆ అనుభవాల మధ్య మన మనసు పొందేటువంటి స్వస్థతకి ఇక్కడ ఎవరైతే సిద్ధుడిగా అమృత స్వరూపుడుగా ఉన్నాడో పరాభక్తిలో ఉండేటువంటి భక్తుడు ఉత్కృష్టమైనటువంటి భక్తులు అనుభవించేటువంటి వాడు అతని జీవన విధానం లైఫ్ స్టైలే వేరుగా ఉంది అతని అనుభవాలు కూడా భిన్నంగా తెలుస్తూ ఉన్నాయి చాలా విలక్షణంగా కనపడుతూ ఉన్నాడు కనుక దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎలా మనం ఉన్నామో అలా అతను లేడు ఎలా మనం లేవు అతనున్నాడు ఇంత ముందు సూత్రం మన సూత్రంలో మనకు తృప్తి లేదు ఉన్నా కూడా పోతుంది మనది పోయే తృప్తి కానీ అతను తృప్తో భవతి మనకు సిద్ధత్వం లేదు అతనికి సిద్ధత్వం ఉంది సిద్ధోభవతి మనం నశించిపోతున్నాయి అన్ని అతను అమృతోభవతి కాబట్టి మనం ఏదైతే మన దగ్గర లేదో అది అతని దగ్గర ఉంది నిరంతరం ఏవైతే మనలో కనపడుతూ ఉన్నాయో అవి అతనిలో గోచరించడం అది ఈ సూత్రంలో ప్రధానంగా కొద్ది నెగటివ్ అప్రుచి ముందు సూత్రం పాజిటివ్ అప్రోచ్ ప్లీజ్ ప్రాప్య ఈ భక్తి ప్రాప్తించిన తరువాత నకించి వాంచేని కోరడం లేదు అది ఫస్ట్ ఏం కోరితే తప్పు నెక్స్ట్ కోరితే తప్ప కోరకపోవడం అనేటువంటిది ఒక విశిష్ట లక్షణంగా చెప్పినప్పుడు బాగా అర్థం చేసుకోండి కోరితే తప్పు కోరికలు అనేవి తప్ప కోరికలనేవి భగవంతుడు మనకి ఇచ్చిన వరం అండర్స్టాండ్ ఇప్పుడు అర్ధరహితమైన విషయాలు నాయనా కోరికలన్నీ లేకుండా చేసుకోని ఆయన ఆ తర్వాత ఏం చేయాలి ఏం కోరిక ఉంటే ఇవి ఈ మైకును నాకు ఇలాంటి మైకు కావాలని నేను కోరుకుంటాను కానీ నాకు ఇలాంటి స్పీకర్ కావాలని మైక్ అనుకోవచ్చు అర్థమవుతుంది నా వాచకాన్ని చక్కగా వినిపించేటువంటి మైక్ కావాలి అని నేను కోరుకున్నాను కానీ నాలో చక్కగా మాట్లాడేవాడు పాడేవాడు కావాలని మైక్ కోరుకోదు ఎందుకని కోరే శక్తి దానికి లేదు ఈ కోరేటువంటిదే ఒక శక్తి ఇట్ ఇస్ కెపాసిటీ ఈ కెపాసిటీ భగవంతుడి చెట్టును కోరుకోమంటే కోరుకోలేదు పశుపక్షాదులన్నీ కూడా మనలాగే ఆహార నిద్ర మైథులాదుల మధ్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి అవి కోరుకోలేవు కనుక దైవం ప్రసాదించినటువంటి శక్తి ఇది దీన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు ఇచ్చాశక్తి ఆ డిజైరింగ్ కెపాసిటీ ఇచ్ఛాశక్తి అంటారు దాన్ని కాబట్టి ప్రపంచంలో జ్ఞాన శక్తి మనకు ఉంది గనక ఏది కావాలో మనం కోరుకుంటాం కాబట్టి కోరడం అనేటువంటిది ఏం దోషం కాదు కోరికలు ఉండడం దోషం కాదు బాగా అర్థం చేసుకోండి కోరికలను భూతాల చూడాల్సిన అవసరం ఉండేది ఎక్కడ కోరికలు ప్రతిబంధకంగా ఉన్నాయో ఏ విధమైన కోరికలు ప్రతిబంధకంగా ఉన్నాయో మనకు అర్థం కావాలి ఇది కోరికల యొక్క అనేటమిది ఇంత ప్లీజ్ అసలు వాల్మీకి వాడికి రామాయణం రాయాలనేటువంటి కోరిక గనక లేకుండా పోయి ఉంటే ఆ రామాయణం రాదు భారతం రాయాలని గనక వ్యాసుడి కోరిక లేకపోతే భారతం వచ్చిండేది కాదు భగవద్గీత చెప్పాలనే కోరిక భగవంతుడికే గనక లేకపోతే భగవద్గీత వచ్చేది కాదు ఆయనకే ఉండే కోరికలు కాదా భగవద్గీతను సక్రమంగా అర్థం చేసుకోలేక అన్యాయం అయిపోతున్నారనే భావనతో విశాల హృదయంతో జ్ఞానస్వరూపమైనటువంటి ఆచార్యుడు వారు శ్రీ ఆది శంకరాచార్యుడు వారు భాష్యం రాయకుండా పోయి ఉంటే మనకి గీత అర్థమై ఉండేది కాదు అలా భాష్యం రాయాలనేటువంటిది కోరిక ఆయనకి లేదు అంత ఇచ్ఛాశక్తి భగవంతుడు ప్రసాదించింది ఈ యజ్ఞం జరగాలని కార్యకర్తలు కోరుకోవడం ఇచ్చాశక్తి వాళ్ళు కోరుతున్నారు కనుక అది చేస్తే పది మందికి ఉపయోగపడుతుందని నేను భావించడం ఇచ్చాశక్తి ఇది వింటే మనం ఏమన్నా మారుతామే అనే ఆలోచనతో మీరు ఇక్కడికి రావడం ఇచ్చాశక్తి ఇవన్నీ సత్కార్యాలు ఎక్కడైనా సరే ఒక మంచి పని జరిగింది అని అది కోరితే జరుగుతుంది కానీ కోరుకుంటే జరిగేందుకు అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ ప్రతిబంధకాలు అంటారా మీరు చెప్పండి కనుక కోరికలు ప్రతిబంధకాలు కావు అర్థం చేసుకోండి కోరికలు అనేవి ప్రతిబంధకాలు కావు అది అలా మనసులో పెట్టుకోండి ఇప్పుడు వస్తాయి అసలు దేన్ని కోరాలి ఎందుకు కోరాలి ఏదైనా ఒక మనిషి కోరాడు అని రెండు రకాలుగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పాను చూసారా అవసరం తృప్తిగా ఉన్నవాడు కూడా కోరుతూ ఉండడం శంకరాచార్యుల వారికి భాష్యం రాకపోతే ఆయనకి నష్టం వచ్చే నష్టమేమి లేదు మనకు నష్టం ఆయన రాయడం వల్ల మనం లాభాన్ని పొందాం విశేషమైనటువంటి లాభాన్ని పొందాం అనితర సాధ్యమైనటువంటి భాష్యం అది మనకు లాభం ఆయనకే నష్టం లేదు కానీ తాను చేశాడు కాబట్టి ఆ కోరిక వెనుక నేను గీతక భాష్యం రాయాలనేటువంటి కోరిక వెనుక ఏదో పొందాలి అనేది మాత్రం లేదు అది పొందకపోతే నేను ఏమైపోతాను అనేది లేదు దాన్ని పొందితేనే నేను సుఖపడతాను లేకపోతే దుఃఖంతో ఉంటాను అనేది అసలు లేదు కనుక వెలితి హృదయంలో ఉండి ఆ వెలితిని పోగొట్టుకోవడానికి కోరికని కదిలించి ఇచ్చ అది తీరితే నేను సుఖపడతాను అనుకునే కోణంలో కోరికలు నడవడం ఒక పద్ధతి తానే సర్వ కోరికలు తీరినటువంటి వాడై ఆప్తకాముడు నిన్న దూచినట్టుగా ఆప్తకామశా స్పృహ సర్వ కోరికలు తీరిపోయినటువంటి వాడు సర్వాన్ కామాన్ సహా సో శుతే సహా అశ్నుతే సమస్తమైనటువంటి కోరికలు నెరవేరిపోయినాయి తృప్తిగా ఉన్నాడు అటువంటి వాడు చేశాడనుకోండి ఏదైనా కోరాడనుకోండి అదొక హాబీ అదొక ఆనందం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వెలితితో కోరికలు ఉండడం వేరే తృప్తి చెంది కోరికలు ఉండడం వేరే కాబట్టి సుఖం కోరుకోవడం వేరు సుఖంగా ఉండి కోరుకోవడం వేరు సుఖం లేక సుఖాన్ని కోరుకోవడం వేరు సుఖంగా ఉండి సుఖాన్ని కోరుకోవడం వేరు కాబట్టి తాను సుఖంగా ఉన్నాడు ఎప్పుడు సుఖంగానే ఉన్నాడు ఆనందంగానే ఉన్నాడు తృప్తిగానే ఉన్నాడు కాబట్టి తనకు మరొకటి అవసరం లేదు ఇంకేదన్నా కోరాడు అనుకోండి దేనికోసం కోరాడు తాను ఆనందంగానే ఉన్నాడు ఇంకేదో ఒక కళ్యాణార్థం కోరాడు అనుకోండి ఓకే లేకపోతే వాంచెతి కించిత్ నా వాంచబట్టి అలా కోరి చేసేటువంటి పనుల్లో కూడాను తనకి ఏ విధమైనటువంటి బంధాన్ని ప్రతిబంధకాన్ని అవరోధాన్ని కలిగించేటువంటి కోరిక అది కాదు కనుక మనం గనక దేన్నైనా కోరామంటే చూడండి ఎట్లా మనకది లేదు అది నాకు కావాలి అనేది మొదటిది అది వస్తేనే కాని నేను తృప్తి చెందడం అనేది రెండవది అది రాకపోతే దుఃఖం పాలవడం అనేటువంటిది ఇవన్నీ ఉంటాయి కానీ అదే పరాభక్తిలో తృప్తి చెందిన వాడిని చూస్తే తృప్తో భవతి ఆయనే తృప్తిగా ఉన్నాడు గనక ఆయన ఏదన్నా కోరాడనుకోండి వెలితితో కోరడం లేదు తృప్తిగానే కోరుతున్నాడు తృప్తిగా కోరినప్పుడు ఆయన వచ్చే కోరింది జరగలేదు అనుకోండి వ్యధ చెందేది లేదు ఎందుకని ప్రత్యేకంగా తనకు వచ్చేదంటూ ఏమి లేదు గనక అండర్స్టాండ్ ఇది ఒక కాబట్టి ప్రాప్య నా కించిత్ వంచ కాబట్టి తనలో తనకంటూ ఏ కోరిక లేదు ఒకవేళ అతనిలో కోరికే గదిలితే మాత్రం మనలాంటి కోరిక కాదు ప్లీజ్ అండర్స్టాండ్ క్లియ్య నా కించిత వాతి నా శోచతి ఎక్కడొస్తుంది శోకం అనేటువంటిది ప్రియ వియోగేనా అది ఏదైతే మనకు ప్రియంగా ఉంటుందో అది దూరం అయిపోయినప్పుడు శోకం ప్రియ వియోగేనా అంతే కాబట్టి ఎవరైతే మనకు ప్రియులో వాళ్ళు దూరమైనప్పుడు ఏదైతే మనకు దగ్గరగా ఉంటే ప్రియం అనుకుంటామో అది దూరమైనప్పుడు కాబట్టి ఏదైతే మనకు ప్రియంగా ఉందో అది దూరమైనప్పుడు అయ్యో ఇది నేను పోగొట్టుకున్నానే ఈ వ్యక్తిని పోగొట్టుకున్నాను ఈ విషయాన్ని పోగొట్టుకున్నాను ఈ ఆస్తిని పోగొట్టుకున్నాను ఇవన్నీ నాకు ప్రియము ఇవన్నీ నాకు ప్రియం ప్రియమైనటువంటివి నాకు దూరం అయిపోయినాయి కనుక నాకు దుఃఖము అందుకని మనం ఏడుస్తూ ఉంటాం కాబట్టి ఏదైతే లేదో అది దుఃఖాన్ని కల్పిస్తుంది ఏదైతే ఉండి ఊడిపోతుందో అది దుఃఖాన్ని కల్పిస్తుంది రెండే మార్గాలు ఇంకేం లేవు కనుక నాకు అది కావాలి అని అనుకున్నప్పుడు అది నీకు లభ్యం కాకపోతే శోకం ఒకవేళ ఏదైతే ఉందో దాంతో నువ్వు తృప్తి చెందుతూ ఉన్నావు ఆనందంగా ఉన్నావు అది దూరం అయిపోతే దుఃఖం ఈ రెండిటికి అవకాశం లేదు ఎందుకని ఆల్రెడీ తృప్తి అవ్వదు తను ప్రత్యేకించి లేదు ఇక తాను ఏవైతే పొంది ఉండడం వల్ల సుఖంగా ఉన్నాడో తృప్తిగా ఉన్నాడో అది పోయేది కాదు అది ఆత్మ ఎప్పుడూ ఉండేది నిత్య సిద్ధం నిత్య సిద్ధమైనటువంటి వస్తువు పోయేది కాదు కొత్తగా దీనికన్నా అన్యంగా రావాల్సిందంటూ ఏమీ లేదు కాబట్టి శోకం అనేది ఏ కోణంలో చూసినా కూడాను కనిపించడం లేదు కనిపించడం లేదు ద్వేషానికి హేతు లేదు ఇది దేశానికి హేతువు లేదు ఎవరిని ద్వేషించాలి మతహా పరత్రహ్నాన్ని కించిదస్తే ధనంజయ్ ఇంట్రడక్షన్ మర్చిపోబా అంతా కూడా పరమాత్మ స్వరూపంగా చూసేటువంటి వాడు తను ప్రత్యేగాత్మను తెలుసుకున్నటువంటి వాడు ప్రత్యేగాత్మ పరమాత్మ కన్నా భిన్నం కాదని అర్థం చేసుకునేటువంటి వాడు ఏ లెవెల్లో చూసినా కూడాను ఫిజికల్ లెవెల్లో చూసినా సైకలాజికల్గా చూచినా ఎట్లా చూచినా సరే మొడల్గా చూచినా ఏ స్థాయిలో నుంచి చూచినా భగవంతుడి కన్నా తను వేరుగా లేనే లేడు ఆత్మ పరమాత్మ కన్నా వేరుగా ఉండింది అవకాశమే లేదు తానే ఆత్మ అనేటువంటి సంపూర్ణంగా కలిగినటువంటి వాడు కాబట్టి ఏ దశలో చూచినప్పటికి కూడాను అద్వైయ స్వరూపుడు అయినటువంటి వేరుగా తాను లేనప్పుడు ఎవరిని ద్వేషించాలి ఇక ద్వేషిస్తే తననే ద్వేషించాలి అందువల్ల ఒకవేళ ఎవరి వల్లన్నా కష్టాలు కలిగితే స్వామిజీ మనం ద్వేషించేస్తాం ఆటోమేటిక్గా కష్టం కలిగినా కూడా ద్వేషించడు తనని ఎవరైనా బాధ పెట్టినా తిరిగి బాధ పెట్టడు తనని ఎవరైనా విమర్శించినా తిరిగి విమర్శించడు ఆ వ్యక్తి స్థాయిని అర్థం చేసుకుంటాడు అంతే తానేమిటో తనకు తెలియనప్పుడు ఈ బాధలన్నీ తన స్థాయి ఏమిటో అర్థం కానప్పుడు ఈ శోకాలన్నీ తను బలక విధంగా ఉండాలనుకోని ఇతరులు విమర్శించడం వల్ల తన యొక్క ఖ్యాతి పోతుంది అనుకున్నప్పుడు ద్వేషం ఎక్కడ వీటికి అవకాశం కనపడలేదు సోర్స్ లేదు కాబట్టి తన వైభవం తనకి తెలుసు తానేమిటో తనకు తెలియనిటువంటి వాడు పది మంది గుర్తించాలి అని కోరుకుంటాడు తన వైభవం ఇతరులు గుర్తిస్తే అప్పుడే నిజమైన వైభవం అనుకుంటాడు కాబట్టి తన వైభవంతో తాను తృప్తి చెందేటువంటి వాడిని ఇతరులు గుర్తించినా కూడా గుర్తించకపోయినా కూడా టచ్ కావు కాబట్టి ద్వేషం లేదు ఇప్పుడు మనం భోంచేస్తూ ఉంటాం గతంలో కూడా నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మనం భోంచేస్తూ ఉంటే కాస్త పదార్థం కనుక ఉంటే తొందర తొందరగా తినడంలో ఈ నాలుగు బొయ్యి పళ్ళ సందన పడిపోద్ది ఇదంతరు అనుభవం ఒక్కసారి ఆ బాగా తట్టుకోలేము అంతకుముందు మనం నములుతూ ఉన్నటువంటి మసాలా గారే టేస్ట్ వేరే ఇప్పుడు పళ్ళసందనబొయ్యి నాలుగు ఈ టేస్ట్ వేరే ఇది డిఫరెంట్ టేస్ట్ అర్థమవుతుంది అదింటూ తింటూ సబ్బా అన్నవాడు ఇప్పుడు కూడా అదే ఎక్స్ప్రెషన్ అదే ఎక్స్ప్రెషన్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఆభిరుచి వేరే ఆ యొక్క అనుభవం వేరే ఈ అనుభవం వేరే అనుభూతి వేరే ఈ అనుభూతి వేరే కాని ఇంత బాధ కలిగింది కదా బా బా ఎంతసేపు అంటాడు ఎందుకని మెత్తని నాలుక కర్కశమైన దంతాల మధ్య పడిపోయింది బాగా నిలిగిపోయింది బాధగా ఉంది సిని ఏం చేస్తాడు ఇప్పుడు ఇంత బాధ గనక ఎవరైనా కలిగించుంటే వాళ్ళని ఊరికే ఊరుకుంటాడా ఎవరైనా రాయితో కొడితే ఇంత బాధ అయితే వాళ్ళని ఊరుకుంటాడా కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది కనుక ఏం చెయ్యాలి అదే కోపం గనక ఉంటే అదే ద్వేషం గనక ఉంటే నన్ను ఇంతగా బాధించాడని ఒక చిన్న సూత్ర తీసుకొని ఒక పార్టీ గుర్తు ఆ పళ్ళు రాలిగొట్టాల ఆ పని చేశాడనుకోండి డబలైపోద్ది దుఃఖం ఇంతవరకు నాలుగు బాదనే భరిస్తే ఇప్పుడు పళ్ళ బాధను కూడా భరించాలి దంత బాధను కూడా భరించాలి కనుక ఏదో చెప్తాడు పనిలే ఓర్చుకోను ఎందుకని ఎందుకని ఎందుకని ఆ కొరికింది ఎవరో గాదులే మన బ్రదర్సే మన సిస్టర్సే కాబా మన పళ్ళే కదా మన దంతాలే కదా నాలుగా మనదే దంతాలు మనవే అర్థమవుతుంది కష్టమైతే కలిగింది కష్టం కలిగిందని దాన్ని నష్టంగా భావించి ద్వేషాన్ని పెంచుకోవడం లేదు అది మత్తహరతరం నాణ్యతకి అస్తి ధనంజయ ఈశ్వరాత్ పరతరం అన్యత కారణాంతరం నాస్తి న విద్యతే పరమేశ్వరుని ఈ ప్రపంచంలో లేదని తెలుసుకున్నప్పుడు ఎవరు మనల్ని ద్వేషించిన ద్వైత ప్రపంచంలో నుంచి ఈ అద్వైత భావనలో మనలో ద్వేషాలు కలిగే అవకాశం లేకుండా ఉంటది ఇది పరాభక్తి యొక్క వైభవం ఇది ప్రాప్తిస్తే లభ్యమయ్యేటువంటి వైభవం అది న రమతే నమతే ఇది ఏంటిది అన్యస్మిన్ విషయ రమతే అస్మిన్ పరమ ప్రేమ రూప సాధు అస్మిన్ పరమరూప అన్యస్మిన్ దానికైనా వేరైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో అన్యస్మిన్ విషయే నా రమతే భగవంతుడి కన్నా అన్యమైనటువంటి వాటిలేందు రమించాలి రమించడు నా రమతే అంటే విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో ప్రాపంచికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఎందు ఆసక్తి లేకుండా ఉంటాడు ఎందుకని పరమాసక్తి పరమేశ్వరుడి మీదనే ఉంది వాటి ఎందుకు రమించకుండా ఉంటాడు ప్లీజ్ నా రమతే విషయాశక్తి లేదు విషయాశక్తి గనక ఉంటే ఆ మనసు విషయాల మీదకే పోతూ ఉంటది విషయాం జాయత చిత్తం విషయూ విషజ్జతే హే ఉద్ధవ శ్రీకృష్ణ పరమాత్మ తను చాలించే ముందు బదిరికాశ్రమంలో ఉద్దవుడికి చేసినటువంటి బోధ ఉద్దవా విషయాధ్యాయత చిత్తం ఉద్దవ గీత విషయ విషజ్జతే ఎప్పుడైతే విషయ ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుందో మనసు అది ఎప్పుడు విషయాల్లోనే తగులుకొని ఉంటది మాం అనుస్మరత చిత్తం ఏ మనసు అయితే నన్ను చింతిస్తూ ఉంటుందో మయ్యేవ పరబలీయతే అది నాయందే ఉంటుంది ఇది మనసు దేని గురించి అయితే మనసులో ఆలోచనలు నడుస్తూ ఉంటాయో మనసు ఆవైపుకే పోతుంది దాని ఎందు వర్ణిస్తూ ఉంటది కాని అదే మనసు కనుక నా ఎందు దృష్టి పెట్టిందంటే మనను తృప్తిని పొందుతూ ఉంటుంది మాం అనుస్మరతం అనుస్మరత చిత్తం స్మరత అంటే సరిపోద్ది అనుస్మరత అణు అనేటువంటిది ఉపసర్గ ప్రిఫిక్స్ అణు అనడంలో స్మరించడం అంటే ఏదో ఒక కాలంలో స్మరించడం ఉదయం పూజ చేసుకుంటాం భగవంతుని స్మరిస్తాం ఆ తర్వాత మనంత ప్రపంచానికి వచ్చి స్మరిస్తూ ఉంటాం అనుస్మరణ అని అంటే నిరంతరం స్మరిస్తూ ఉండడం సర్వకాల సర్వావస్థల కూడాను ఎక్కడ మనం ఉండినా ఏ పనిలో ఉండినా ఏ కార్యంలో మనం నిమగ్నమై ఉండినా లోపల మాత్రం ఈ భావన కొనసాగుతూ ఉండడం ఇన్ని చేస్తున్నప్పటికీ కూడాను పరమేశ్వరుడితో నీకు సంబంధం ఏంటో నిత్య సంబంధం అది ఎక్కడ చదరకుండా ఉండడం అది మనసులో సుస్థిరంగా ఉండి ది నడుస్తూ ఉండడం అది అనుస్మరత కాబట్టి అనుస్మరించడం పరమేశ్వరుని సర్వకాల సర్వావస్ అయిందో అనుస్మరించుతూ ఉండడం అది ప్లీజ్ కనుక నా రమతే నా ద్వేష్ నా రమతే నోత్సాహీ భవతి నా ఉత్సాహీ భవతి మామూలు ట్రాన్స్లేషన్ అయితే ఏ ఉత్సాహం లేకుండా ఉంటాడు భక్తుడు అంటే ఈ ఉత్సాహం లేకుండా ఉంటాడంటే నిరుత్సాహంతో ఉంటాడని అర్థం నిరుత్సాహంతో ఉండాలనుకోండి ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ ఎగిరిపోతాయి ఆ నిరుత్సాహానికి కారణం ఏంది మనం ఆలోచించాలి భక్తుడు గనక నిరుత్సాహం లేకుండా ఉండడమే భక్తుని యొక్క లక్షణమైతే ఉత్సాహం లేకపోవడం నిరుత్సాహం గనక నిరుత్సాహమే గనక ఆయన యాటిట్యూడ్ అయితే ఆయన అనుభవం అయితే నిరుత్సాహం ఎందుకు వచ్చిందనే ప్రశ్న మనకు పడాలి నిరుత్సాహం ఎందుకు వచ్చిందంటే అది లేదు గనక నిరుత్సాహం ఇది పోయింది గనక నిరుత్సాహం ఇప్పటివరకు మనం చేసిన వ్యాఖ్యానం అంతా దెబ్బతినిపోయింది ఎందుకని నా కించిత్ ఏది లేదని నువ్వు నిరుత్సాహపడతావు అది పోయిందని నా శోచతి ఏం పోయింది కనుక ఇప్పుడు కనుక ఇంతవరకు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం సమన్వయం చేసుకొని చూస్తే ఉత్సాహీభవతి నోత్సాహీభవతి నా ఉత్సాహీభవతి అర్థమవుతుంది ఇక్కడ ఉత్సాహం ఉండేది ఎప్పుడంటే అంతవరకు నిరుత్సాహం ఉంటే ఇప్పుడు ఏదో వస్తే ఉత్సాహం ఉండాలి నిరుత్సాహానికి అవకాశం లేనప్పుడు నిరంతరం ఉత్సాహమే ప్రత్యేకించి ఉత్సాహం చూపెట్టాడు అనుకోండి అతను నిరుత్సాహం కూడా ఉందని అర్థం ఉత్సాహ నిరుత్సాహాలకు అతీతమైనటువంటి వాడు అది ఆనంద స్వరూపం అది ఆనంద స్వరూపం నోత్సాహీ భవతి కాబట్టి ఇక్కడ కనుక మనకేదన్నా లభ్యమైతే ప్రాపంచకమైనటువంటి విషయాలు వాటిని అనుభవించేటువంటి పరిస్థితుల్లో చాలా ఉత్సాహంగా మనం కనపడతాం కానీ ఈ పరాభక్తిని పొందినటువంటి వాడు అలా కనిపించే అవకాశం లేదు భగవద్గీత అయితే అర్జున వాడు ఎందుకు అలా ఉంటాడో తెలుసా ప్రసన్నంగా బ్రహ్మభూత ఆత్మస్వరూపుడు పరాభక్తి అంటే అది నసోచతి ప్రసన్నా శోచతి అకాక్షమభూత ప్రసన్నాత్మా నోచతి నక్షు భూత లభతే పరా మతే పరాంభక్తి పరమ ప్రేమ రూప భక్తి ఉత్కృష్టమైనటువంటి భక్తి భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో నాయన ఎవరైతే ఈ పరాభక్తిని పొందిన్నాడో పరానురక్తిశ్వరి అస్మిన్ ఈ పరాభక్తిని పొందినటువంటి వాడు బ్రహ్మీభూత ప్రసన్నాత్మా ఎన్ని విడిదుడుకులు వస్తున్నప్పటికి కూడాను ఉన్నవి పోయినా లేనివి రాకపోయినా ఏది ఎలా మారుతూ ఉండినా పరిణామశీలమైనటువంటి ఈ ప్రపంచంలో తనలో ఉండేటువంటి ప్రశాంతతలు పోగొట్టకుండా ఉండేటువంటి వాడు ప్రసన్నాత్మ ప్రశాంతత స్థితిని పొందినటువంటి వాడు బ్రహ్మభూత ప్రసన్నాత్ నా కాక్ష ఇవన్నీ అక్కడ శాస్త్రంలో గీతలో నా శోచతి ఏది కోరుకోవడం లేదు అవసరం లేదు తృప్తిగా ఉన్నాడు ఏది పోగొట్టుకునేది లేదు మిథ్యా ప్రపంచంలో పోయేది ఏముంది వచ్చేది ఏముంది ఉన్నది ఎప్పుడూ ఉంది అది పోయేది కాదు కొండ పోయిల్నంత మాత్రం మట్టి అక్కడే పోలేదు పోయిందని దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు సత్యవస్తువు తెలుసుకునేటువంటి వాడు నా కాంటు సమ సర్వేషు భూతేషు కనుక సర్వేషు భూతేషు సమ అందరి విషయంలో సమంగా ఉన్నాడు అది ఈక్వల్ గా ఉంది ఈక్వల్ కాబట్టి ఇతని శత్రువు అతని మిత్రుడు ఇతను మనకు మేలు చేశాడు అతను మనకు క్రీడు చేసి క్రీడు చేశాడు ఇతను ద్రోహం చేశాడు అతను సహాయం చేశాడు అది కేవలం వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు తనకేమి సంబంధాలు తనను కదిలించేటువంటి ప్రశ్న లేదు సమసర్వేషు భూతేషు ఇది భక్తి మద్భక్తి లభతే పరాం పరాం భక్తి కాబట్టి ఉత్కృష్టమైనటువంటి ఈ భక్తి పరాభక్తి అని మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ముఖ్య భక్తి ఏదైతే అనుకుంటూ ఉన్నామో ఇటువంటి పరమ ప్రేమ రూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి ఈ భక్తిని లభతే పొందుతూ ఉండాడు కాబట్టి ద్వేషం లేదు ఆ ద్వేష్ఠూ సర్వభూతానా ద్వేష నాస్తి ఎవరి మీద ద్వేషాన్ని కురిపించాలి ఇవన్నీ చూచినప్పుడు భక్తి లక్షణాల్లో కూడా వస్తాయి పన్నెండో అధ్యాయంలో ద్వేష్ఠి శోచతి నక్ష అయిపోలే యో నృష్యతిహ హృష్యతి నా ఎదో వచ్చేసిందని సంతోషపడేది ఏం లేదు యో నృష్యం లేదు నేష్టి ఇదిగో ద్వేష్ నా శోచతి ఇదిగో నోచతి నా రమతే ఇక్కడే ఉంది కాబట్టి యో నహృతి నేష్టి నశోచతి నక్ష శుభాశుభ పరిత్యాగి ఇది పన్నెండో అధ్యాయం అది పద్దెనిమిదో అధ్యాయం సుభా పరిత్యాగి ఇది మంచి అది చెడు ఇది కేవలం మనోస్థాయిలో జరిగేటువంటి విషయాలు వీటిని అధిగమించినటువంటి వాడు ఒకరికి మంచిగా ఉండేది ఒకరికి చెడుగా ఉంటుంది ఒక దేశానికి మంచిగా ఉండేది మరొక దేశానికి చెడుగా ఉంటది ఒక కాలానికి మంచిగా ఉండేది మరొక కాలానికి చెడుగా ఉంటుంది ఒకే వ్యక్తికి ఒక దశలో మంచిగా ఉండేది మరొక దశలో చెడుగా ఉంటది అక్కడే మన అభిప్రాయాలన్నీ మారిపోతూ ఉన్నాయి ఇక్కడే రాగద్వేషాలన్నీ విలయ తాండవం చేస్తున్నాయి ఇక్కడే సుఖదు అన్నీ తారుమారు అయిపోతూ ఉన్నాయి కానీ అటువంటి వాటికి అవకాశమే లేకుండా ఉంది శుభాశుభ పరిత్యాగి నా హృష్యతి న్వేష్ నా శోచే హైదరాబాద్ లోనే ఓల్డ్ సిటీలో బిత్సగాడు ఉండేవాడు ఎప్పటి నుంచో ఉన్నాడు ఇరవై ఇరవై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా ఉన్నాడు అక్కడే ఏదో నాలుగు షాపుల దగ్గరికి వెళ్ళి బెస్సు మెత్తుకొని బతుకుతూ ఉండేవాడు అలా జరిగిపోతా ఉండేవాడు జీవితం ఏదో ఒక డాల్లా టిన్నోడు ఖాళీ పెట్టుకుని ఉండేవాడు ఎవరే ఏ దేశమైనా దాంట్లో వేసుకునేవాడు ఒక గోన సంచే ఉండేది ఒక చిన్న సంచివిటితో తగిలిచుకొని ఉండేవాడు దాంట్లో ఉంటుంది వాడి ఆస్తి ఆస్తులు అంతే కాబట్టి నాలుగేళ్లకు పోవడం ఎవరన్నా పెడితే తినడం ఎక్కడో ఒక చోట పడుకొని ఉండడం ఒక అరువు మీద పడుకొని ఉండడం ఒక అళీ ప్రదేశంలో పడుకొని ఉండడం ఒక చెట్టు కింద పడుకొని ఉండడం ఆ విధంగా ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఓల్డ్ సిటీలో జీవిస్తూ ఉన్నాడు వాణ్ణి ఒకరోజు ఎవరో జీపులో వచ్చి కిడ్నాప్ చేశారు విచిత్రం కదా కిడ్నాప్ చేస్తే ఏదో ఆశించి చేస్తారు వీడి దగ్గర ఏమి ఆశించి చేశారు వీడికే లేదు ఇంకా ఏదన్నా వాడిని ఆశించుంటే ఆ డాల్టా టిన్ను కోసం ఆశించుండే ఆ డాల్టా డబ్బా కోసం లేకపోతే గోరు సంచి కోసం ఆశించి ఉండాలి మొత్తానికి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉండారు వాడికి అర్థమే కాలేదు సమయానికి మాత్రం భోజనం పెడతా ఉంటారు దాంట్లో వాడిని తీసుకెళ్లిపోతూ ఉండారు ఎక్కడ తీసుకుపోతారో వీడు వాడికి అర్థం కాలేదు చాలా దూరం అయిపోయింది ఒక దశలో ఆ భాషే వాడికి తెలియకుండా పోయింది అక్కడ తీసుకెళ్ళిపోయారు ఎక్కడిది కాశీ స్వామికి విశ్వనాథ్ విశ్వనాథుడు లేదు చింతగా లేదు అప్పట్లో కాని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు పూర్వం అది వంశపారంపర్యంగా పరిపాలించడం ఆ రాజు తర్వాత అంతకుముందు వాళ్ళ నాన్నగారు పరిపాలించారు అంతకుముందు వాళ్ళ నాన్నగారు పరిపాలించారు ఈ సంతతి లేదు సంతానం లేదు దశరథుడు లాగా కాదు ఋష్యశృంగుడు లేడు కాబట్టి పిల్లలు ఎలాగూ లేరు వాళ్ళ వంశంలోనే రావాలి ఆ వంశంలోనే మరొకడు వచ్చేందుకు అవకాశం లేదు కానీ మంత్రి మాత్రం మంచి నైష్ఠికుడు పాపం ఈ రాజ్యానికి మరొకరు రావడానికి అవకాశం లేదు ఇంత సురక్షితంగా రాజ్యం ఉండిందంటే కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ వంశం వాళ్ళు పరిపాలిస్తూ ఉండడమే ఇట్లా ఉండింది అనేది ఆయనకు ఒక అభిప్రాయం అది అది వాస్తవా కాలమే విషయం ఆయనకు మాత్రం అభిప్రాయం నైష్ఠికుడు బాగా నైష్ఠికుడు అందుకని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఈ రాజుగారికి ఒక పిల్లవాడు పుట్టాడు కానీ వాడు చిన్నప్పుడే ఎటుపోయినాడో పోయాడు మిస్ ఆ తర్వాత వాడు దొరకలేదు కానీ ఇటీవల అక్కడక్కడ మీడియాలో వినపడతా ఉండేది అంటే ఇప్పుడు కాశీరాజు ఆ స్థానంలో ఆ రాజుగారి కుమారుడు చిన్నప్పుడు ఏడో సంవత్సరంలో ఎనిమిదో సంవత్సరంలో కాశీలో తప్పిపోయినాడని అతను ఇక్కడ హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాడనేటువంటిది కొద్దిగా లీక్ అయింది అది మంత్రి గారికి తెలిసింది ఈ పిల్లవాడికి సంబంధించిన విషయాలంతా మంత్రికి తెలుసు మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కూడా తెలుసు ఎక్కడ పుట్టుబలు ఉన్నాయి ఎలా ఉన్నాయో అన్నీ తెలుసు అప్పుడు ఆలోచన చేశాడు తనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని పిలిచి మీరు ఏ విధంగా సరే హైదరాబాద్ వెళ్ళి వీడు ఎక్కడుండవో పట్టుకోవాలా ఇదిగో వీడి గుర్తులు ఇవి ఎవరో చెప్పారు ఎందుకంటే వాడు అడుగు తినడంలో కూడా చాలా రాయల్గా ఉంది డిగ్నిఫైడ్గా ఉంటారు అట్లా కూడా ఆథరైజ్డ్ బెగ్గర్స్ కదా మనం చూస్తాం కదా చాలా మందిని మాదా బిట్లాందే అనేవాళ్ళు పూర్వం ఇప్పుడు అట్లా కూడా అనడం లేదు అర్థమవుతుంది పరిస్థితులు మారిపోయినాయి కొన్ని చోట్లయితే కొద్దిగా ఈ వాక్మే నెచ్చుకోతున్నారని కూడా విన్నాను అది ఎంత వాస్తవం తెలీదు కానీ ఇంటి దగ్గర పోయిన దాన్ని నొక్కితే అది పారుతూ ఉండేది అంటే పూర్వ రోజుల్లో పాడితే వచ్చి వేసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా టేపరికాటర్ తీసుకెళ్లి పెడుతున్నారని కూడా విన్నాను నువ్వు ఎందుకు అలా అది పెట్టుకున్నావని అడిగితే మాత్రం ఇంకా ఘోరమైపోద్ది పరిస్థితి పోలీస్ స్టేషన్ వరకు పోవాల్సి వస్తుంది అందుకని ఎవరు వాళ్ళ దోడికి పోవడం లేదు సరేనా పోని వాడి మీద కేసు చేస్తామంటే వాడికి బ్యాంకులో అకౌంట్ ఉంది మనకు లేదు ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఈరోజు సొసైటీలో చీర ఇక్కడికి వచ్చి వాడిని పెట్టారు మొత్తానికి వీడే ఇంటాడేమోనని అప్పుడు ఒకసారి వాడిని పిలిచి దూరంగా తీసుకెళ్లి అంతా చూచారు ఈ వీపు మీద ఈ మత్స ఉండాలన్నాడు ఉందే భుజం మీద ఇంత పెద్ద మత్స్సుండాలన్నాడు ఉందే ఇవన్నీ చూస్తే పర్ఫెక్ట్గా ఉంది మీ నాన్న ఎవరు నాకు తెలియదు మీ అమ్మ ఎవరు నాకు తెలియదు మీ ఊరేది నాకు తెలియదు అనగానే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు అక్కడ పోయిన తర్వాత మంత్రి గారు చూశారు వీడే కన్ఫామ్ చేసేసారు అప్పుడు ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు సభలో మన రాజుగారు కుమారుడు లభ్యం అయ్యాడు సరైన సమయంలో మేము ప్రొడ్యూస్ చేస్తాం అతను అంటే పరిస్థితి బాగుతాయి వీడికి వీడంతా హిందుస్థాని మాట్లాడుతున్నాడు ముందు హైదరాబాద్ హిందీ హిందీ మాట్లాడుతూ ఉన్నాడు వీడక్కడ ఏది గందరగోళంగా ఉంది అది మేలు కొంత అక్కడ ఉన్నాడు కనుక అది ఓల్డ్ సిటీలో కొంతవరకు హిందీ అది పడింది చెప్తున్నాడు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అప్పుడు వీడికి కొద్దిగా వీడిని ఎడ్యుకేట్ చేసి ఎందుకంటే రాజు కావాల్సిన వాడు కదా ప్రజలు ఏమనుకుంటారని వాడికి ప్రత్యేకంగా ట్యూషన్ గేట్ ఇప్పించి కొత్తగా మంత్రి పదవి వాడికి చదువు వాడికి కూర్చొని బెట్టి ట్యూషన్ చెప్పినట్టుగా వీడికి కూడా ట్యూషన్ ఇప్పించి అర్థం అవుతుంది వాడిని తయారు పాపం ఏదో ఒక సంవత్సరం అయ్యేటప్పటికి రకంగా పర్వాలేదు అనిపించాడు అప్పుడు వీళ్ళని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసేసాడు సభలో అందరూ ఉండగా ఇదిగో ఈయనే మన రా కుమారుడు లభ్యమయ్యాడు ఇప్పుడు యదు వైరాగ్యంతో వెళ్ళాడు ఎక్కడో ఉన్నాడు పట్టుకొచ్చాము ఆ డీటెయిల్స్ లో పోలేదు ఓల్డ్ సిటీ విషయమే చెప్పలేదు డాల్టా విషయం అస్తే చెప్పలేదు మొత్తానికి ఇతను మన రాజకుమారులు అన్నాడు చూపెట్టాడు కూడా ఇదిగో చూడండి ఆ రోజు రాసినటువంటి జాతకం ప్రకారం ఆయనకున్నటువంటి పుట్టుమచ్చులు అవన్నీ కూడా ఇదిగో చూడండి ఇతనే ఓకే అందరూ యాక్సెప్ట్ చేశారు చాలా సంతోషపడిపోయారు వీని రాజును చేసేశారు పరిపాలిస్తూ ఉండడు అర్ధ రూపాయికి కిలో బియ్యం ఇంకా వాడు ఇష్టం బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ విన్నారు కదా ఇక్కడ రూపాయికి బియ్యం అని అలా అర్ధ రూపాయి చేశారు వాడిది ఏం పోయింది ఫైనాన్స్ కదా పోతారు ప్రజలు అర్థమవుతుంది అది పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఓకే అందరూ అనుకుంటూ ఉండాలి బా ఎటువంటి వాడు దొరికాడండీ మనకు ఎంత చక్కగా పరిపాలిస్తున్నాడు అందరూ ఆనందంగా ఉండరు ఓవేమో నడుస్తూ ఉంది అది ఒక రెండు సంవత్సరాలు అయిపోయింది ఎవరు చూసినా పొగుడుతూ ఉంటారు ఎటువంటి రాజు అండి వాళ్ళ నాన్నకన్నా గొప్పవాడు అని బాగా మంచిదే ఇంక బాగా చదువుకున్నవాడు గొప్ప అనుభవాన్ని పొందాడు గోల్డ్ సిటీలో కానీ విచిత్రం ఏంటంటే వీడిలో ఒక ఆలోచన కదలేదు వాళ్ళంతా బాగానే ఉన్నారు వీడు అనుకుంటాడు మనం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు హైదరాబాద్లో అడుపు అడుక్కుంటూ చాలా బాగా బతికాం అప్పుడప్పుడు నిద్ర పట్టడం లేదు ఒక్కసారి అక్కడ తిరిగితే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కడు వాడి కోణం గురించి చూస్తాడు ఆనందం అనేటువంటిది ఆనందాన్ని డిఫైన్ చేయలేం ఎవరికి ఏది ఇష్టమో అదే ఆనందం వాడికి అది పట్టుకుంది ఒక్కసారి అట తిరిగి వస్తే బాగుండే అని అర్థమవుతుంది ఏం చేయాలని అర్థం కదా కానీ ఎంత తెలివి వెళ్ళాడంటే ఇంతకాలం నాకు అన్నం పెట్టింది ఇవే కదా నా కూడా ఉన్నది ఇవే కదా అని అక్కడ పోయిన తర్వాత పడేయలేదు వాడు ఆ డాడ్ల టిన్ను ఆ గన్ని బ్యాగు ఆ చిరిగిపోయిన బట్టలు అవన్నీ పెట్టుకుని చిన్న లోట ఇవన్నీ పెట్టుకుని ఉన్నాడు వాడు వాటిని అంతా ఒక బీరువాలో పెట్టేశాడు లాక్ చేసేసాడు అది ఎవరికి ఇవ్వడు ఆ కీ ఎందుకని ఇస్తే విషయం అంతా బయటపెడిపోవద్ది దగ్గర పెట్టుకున్నాడు ఇప్పుడు మంత్రి గారిని పిల్చంటాడు మంత్రిజీ నేను కొన్ని తీర్థక్షేత్రాలన్నీ కూడా తిరిగి రావాలనుకున్నాను ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నారు భగవంతుని అనుగ్రహాన్ని పొంది తీర్థక్షేత్రాలన్నీ చూసి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి అక్కడ ఉండేటువంటి భగవంతుని నేను అర్చించి ప్రజలకి ఇంకా సమున్నతమైనటువంటి అభ్యయ పదాలు నడిచేటువంటి పరిపాలన ఇవ్వాలని అభిప్రాయపడుతూ ఉన్నాను కనుక అలా వెళ్ళొస్తాను అని తనకు ఒక ఆంతరంగికమైనటువంటి వాడు ఉన్నాడు అక్కడ పరిచరు వాడిని తీసుకొని ఈ పిఏ ఉంటాడు నాకు చాలు కారు తీసుకొని నేను పోతాను ట్రావెలర్స్ చెక్స్ అన్ని రెడీ చేసుకున్నాడు అంతా మీరు ఈ కొద్దిగా ఒక త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అంటే అంత కష్టమండి అని పోను ఒక వన్ మంత్ ఓకే వన్ మంత్ అయితే ఓకే వన్ మంత్ మీరు పరిపాలిస్తూ ఉన్నాడు నేను అంతా రెడీ చేసుకున్నాడు వాడిని మాత్రం వాడు ఆంతరంగిక కూడా వాడిని పిలిచి ఇది ఒక బ్యాగ్ ఉండిపోయింది దాన్ని తీసి ఒక మంచి సూట్ కేసులో పెట్టి ఈ డార్ని వీటన్నిటిని అంటే రాజుగారిది మళ్ళీ అట్లా ఉండకూడదు కదా వాడికిచ్చి రై దీన్ని డిక్కీలో పెట్టు తీసుకెళ్ళే డిక్కీలో పెట్టాడు మిగతా అన్నీ పెట్టుకున్నారు బయలుదేరాడు డైక్ట్గా హైదరాబాద్ సార్ ఇక్కడ ఫైవ్ స్టార్ గెస్ట్ హౌస్లో దిగేశాడు ఇంకా కావాల్సింది డబ్బు ఉంది కదా చెక్స్ చెక్ బుక్ దగ్గర ఉంది కదా కార్డు ఉంది కదా అన్ని పెట్టుకుని వచ్చేసాడు మాడి చెప్పాడు ఎరా ఇప్పుడన్నా నువ్వు ఎట్లా హైదరాబాద్ రాలేదని తిరుపతి పోయినావా పో లడ్డు లే పో ఇక్కడి నుంచి పోసి భద్రాచలం పోడు భక్తుడు అక్కడి నుంచి శ్రీశైలం పో శ్రీకాళహస్తి పో తిరుపతికి పో కంచికి పో మహాబలిపురం పోండు చెరుదాకపోయి తిరిగి రాబో అన్నాడు అయ్యా ఎన్ని రోజులు పడుతుంది టైం అంత వారం రోజులు వచ్చేస్తావాయి అని చెప్పేసి వాడికి కావాల్సినటువంటి డబ్బు ఇచ్చి వాడిని పంపించేసాడు వాడు వెళ్ళిపోయాడు ఈయన అక్కడ దిగాడు వాడేమి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఒక దశలో వస్తాడు బయటికి అర్లీ మార్నింగ్ సూట్ కేసు ఎత్తుకొని వస్తాడు ఒక ఆటో పట్టుకుంటాడు ఆటోలు ఎక్కుతాడు ఎక్కడికి పోయి దిగుతాడు అర్థమైంది ఆ సూట్ కేసులో ఉండేటి తీసుకుంటాడు డ్రస్ మార్చేస్తాడు మళ్ళీ పూర్వం ఉన్నా చూసారా డ్రస్సు అచ్చిలిగిపోయినటువంటి వస్త్రాలు తర్వాత వచ్చా బ్యాగ్ గన్ని బ్యాగ్ అది తగిలించుకుంటాడు సేమ్ పూర్వంలాగానే దార్ల టి ఉంటుంది వచ్చేసి బాబో బాబో అంటూ వస్తాడు వీడు ఒక దగ్గరికి వెళ్ళాడు ఒక టైం చూచాడు ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్కి అంతా వెళ్ళాడు అప్పుడే షాపులు తీస్తూ ఉన్నారు ఇతను చూడగానే రే ఎక్కడ నువ్వు ఇంతకాలం చాలా కాలం అయిపోయింది నేను చూసి ఎందుకంటే త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అయిపోయాయి ఆయనకొకటి ఆయనకు సెంటిమెంట్ వీడు ఉదయాన్నే వస్తే వీడికి ఒక పైసలు ఇస్తే ఆయనకు బాగా దొరికేదట వ్యాపారం చూడండి అంటే వీడికి అదృష్టం లేక వీడు అడుగు తింటుంటే వీడి వల్ల ఆయనకి అదృష్టం పెరుగుతూ ఉంది ఎవడి ఆలోచనలు వాడివి అందుకని వీడిని చూడగానే తృప్తి పడిపోయి ఇంతకాలానికి వచ్చావు అని ఆ రోజుల్లో పది పైసలు ఇచ్చేవాడు ఇప్పుడు ఒక్కసారి ఐదు రూపాయలు ఇచ్చాడు ఇంతకాలం లేడని మొత్తం కూడుకున్నాడో ఏమో వాడు తీసుకున్నాడు ధనం పెట్టాడు చూడండి దనం పెట్టాడు ఇప్పుడు అడుగుతాడు ఇంకేమన్నా కావాలన్నా ఆయన చెప్పు ఎందుకంటే అప్పుడు నువ్వు ప్రతిరోజు ఏదో నేను పది పైసలు ఇచ్చేవాడిని నాకు చక్కగా వ్యాపారం జరిగేది ఇతర ఇటీవల నువ్వు రావడం లేదు నా వ్యాపారం కూడా కాస్త డల్ ఉంది ఈ రోజు నుంచి బాగా పుంజుకుంటుంది ఎందుకంటే నువ్వు వచ్చావు గనక అందుకని నీకు ఐదు రూపాయలు ఇచ్చావు తృప్తిగా ఉంది తృప్తిగా ఉంది ఇంకేమన్నా ఇమ్మంటావా ఇంకో రూపాయి ఇవ్వనా అవసరం లేదు పూర్వం గనక ఉంటే వాడు సార్ అని ఓట్లు అడుక్కున్నట్టు అడుక్కునేవాడు కానీ ఇప్పుడు అడగడం లేదు ఎందుకని అడగడం లేదు వాడికి తెలుసు కదా ఫైవ్ స్టార్ గెస్ట్ హౌస్లో చెక్స్ అన్నీ ఉన్నాయని ట్రావెలర్స్ చెక్స్ అన్నీ కదా రెడీగా ఈ ఒక్క రూపాయి ఐదు రూపాయలతో వాడికేం వస్తుంది నకించి ద్వంచతి మళ్ళీ అక్కడి నుంచి కొద్ది దూరం పోయాడు అక్కడ పాపం ఇంకొక ఆయన కోర్టులో కూర్చొని ఉన్నాడు ఆయన ఇంట్లో అప్పుడే వచ్చాడు ఇంటి నుంచి లోపల ఇల్లు బయట కొట్టు ఆవిడతో పేచిపెట్టుకుని వచ్చాడు చాలా కోపంగా ఉండాడు వీడిపోయాడు అన్నాడు అంత లేచి చే వచ్చావా మళ్ళీ నువ్వు ఇంతకాల లేవు ఎక్కడ తెచ్చావు చూడండి ఎట్లా ఉందో ఎందుకంటే ఆవిడ కోపం వీడిని తిట్టి తిట్టి తిట్టి తిట్టి ఇంకా నీ బొక్క దూపుడే బాకానీ అట్లాగే సార్ చెత్త అంత తిడితే వాడికి ఏమీ కదిలికే లేదు ఎందుకో తెలుసా నేనెవరో తెలిస్తే తిడతాడా నేను తెలుసు అనుకో ఐఎమ్ సో అండ్ సో అని కింగ్ ఆఫ్ కాశ్య అని తెలిస్తే పడిపో కాలం ఎండి ఎంత ఎంజాయ్ చేస్తా ఉన్నాడు తెలుసా వాడు తిడితే తన కది తెచ్చడం లేదు నేను మహాజ్ఞాని వాడేంటి నన్ను తిట్టేది వాడేంటి నన్ను విమర్శించేది వాడి స్థాయి ఎంత అండర్స్టాండ్ ది సొసైటీ నోస్ హూ హీఈ దైర్ కంట్రీ నోస్ హూ ఐఎమ్ యు నో అందువల్ల వీడు ఎప్పుడైతే కాశీకి రాజయ్యాడో వాడు తిట్టినా నా సోచతి దుఃఖించడమే లేదు ఇంక కొద్దిగా దూరం పోతే వాడు ఇంకా బాధల్లో ఉన్నట్టున్నాడు వాడు లేచొచ్చి కొట్టాడు ఎందుకంటే వీడులా మెల్లగా కొట్టాను కొట్టాను పాపం చంప చల్ల బల స్లాపడ వాడు వెంటనే పడిపోయాడు పడిపోయి లేచి ఎందుకో తెలుసా ఇంకేమన్నా ఉందే వాళ్ళ అన్నం తింటారా నా పేరు తెలిస్తే నేను ఎవరో తెలిస్తే ఇంత కొట్టిన తర్వాత రైట్ దీనికోసమే కదా వచ్చాను ఇప్పుడు ఎందుకు వచ్చాను మళ్ళీ నాకు ఓల్డ్ సిటీతో నాకేం సంబంధం ఒకవైపు కాశీని పరిపాలిస్తూ ఉండి ఓల్డ్ సిటీకి ఎందుకు వచ్చాను ఇది అనుభవించాలని వచ్చా జరుగుతా ఉంది ఐఎం ఎంజాయింగ్ మా లైఫ్ స్టైల్ కదా ఒకప్పుడు ఇది అది ఎలా ఉంటుందో చూస్తామని వచ్చాను అంతేకాని దానివల్ల ఏదో పొందాలని లేదు ఇప్పుడు అడుగు తినడం వల్ల నాకేదో నేను బెగిమ్లో ఉండడం వల్ల నాకు ఆస్తిలో వస్తుందని దానికోసం నేను రాలేదు వాళ్ళు తిట్టారంటే నేను ఎవరో తెలియకపోవడం వల్ల వాళ్ళు కొట్టారంటే నాకేదో వాళ్ళకి తెలియ పొనడం వల్ల పాపం కొద్ది దూరం వెళితే ఇంకొక అతను చూసి నాయన వాడు దుర్మార్గుడు ఇస్తే ఇస్తానని చెప్పాలా లేకపోతే లేదనాలా నిన్ను పట్టుకొని కొట్టాల్సిన అవసరమైందిరా ఇటీవల కూడా నువ్వు కనపడడం లేదు ఇటు రానాయన అని తీసుకెళ్ళి కాస్త టిఫిన్ పెట్టి తిన్నాయి టిఫిన్ తిన్న తర్వాత ఓ పది రూపాయలు ఇచ్చి నాయన ఆనందంగా ఉంటావు అంటాడు ఏం ఆనందం ఇది టిఫిన్ అయితే ఇది టిఫిన్ అతని కోసం తిన్నారు కానీ ఇప్పుడు తినడం ఇది అవసరం లేదు వాడికి వాడు ఎంత టిఫిన్ అయినా తినగాడు ఇటువంటిదైనా తిరగా ఎంత కాస్ట్లీ అయినా తినగడు పిడుసా తినడానికి వాడికి ఎంతసేపు పడుతుంది ఇదేంది రమ్మతే అంతా అయిన తర్వాత బట్టలు కూడా ఇచ్చాడట పామ్మ ఆ బట్టలు కూడా తీసుకున్నాడు ఇంత ముందు అయితే ఎంత ఆనందంగా ఉండేవాడు అంతా అయిన తర్వాత నాయన ఇదిగో పది రూపాయలు కూడా పెట్టుకోరా అది కూడా తీసుకున్నాడు సంతోషంగా ఉందా నాయన నోత్సాహీ భవతి ఉత్సాహీభవతి సంతోషంగా ఉందా అంటే ఆయన అడిగేది ఏంటి హేతు చెప్తున్నాడు నేను ఇవన్నీ చేయడం వల్ల నువ్వు సంతోషంగా ఉండవని వీడేంటో తెలుసా నేను ఆల్రెడీ సంతోషంగా వీటి వల్ల నాకేం సంతోషం లేదు నా ఉత్సాహీభవతి కాబట్టి హాబీ హాబీ హాబీ ఒక జ్ఞాని ఒక మహాభక్తుడు ఈ ప్రపంచంలో తిరుగుతున్నాడు అని అంటే తనకు ఏమీ అవసరం లేదు తనకు ఏమీ ద్వేషాలు లేవు తాను ఏమీ అనుభవించడం అనేటువంటిది లేదు తనకు ఏ విధమైన ఉత్సాహం కూడా లేదు ఇట్ ఇస్ అ హాబీ ఆనందంగా తిరుగుతూ ఉన్నాడు ఎందుకని తానే ఆనంద స్వరూపుడైపోయినాడు గనక ఏమి ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు సూర్యుడు చీకటి అనేది తనకు తెలియదు ప్రకాశంలోనే తానున్నాడు మనం అనుకుంటూ ఉన్నాం తను తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు చీకటిని పోగొట్టేటువంటి సూర్యుడికి నమస్కారం అన్నామనుకోండి తమో భాస్కర ఆయన మహా ఆ తమస్సును పోగొట్టేటువంటి భాస్కరుడికి నమస్కారం నిజమా ఇక్కడ మాట్లాడతాం ఆయన వినపడదు కనుక సపోజ్ సూర్యుడికే సూర్యుడే విన్నాడు అనుకోండి అయ్యా చీకటిని పోగొట్టేటువంటి అంతకాలాన్ని పోగొట్టేటువంటి ఆదిత్య నీకు నమస్కారం అంటే సూర్యుడు ఏమంటాడో తెలుసా అంధకరమా అంటే ఏంది నాయన ఆయనకి సరే ఆ పదానికి అర్థమే తెలియదు ఆయన డిస్టరీలో ఆ పదం లేదు అంధకరం అనే పదం లేదు డార్క్నెస్ అనే పదం లేదు ఇప్పటి చూడలేదు ఇప్పటివరకు చూడలేదు అడుగుతాడు ఎట్లనైనా ఎలా మనం చీకటి అంటే ఏమి కనిపించకుండా ఉండడం ఆయన ఆయనంటే ఏమి కనిపించకపోవడం ఏంటని కారణం ఏంటి ఇప్పటి సూర్యుడు చీకటిని చూడలేదు ఒకవేళ మనం పీల్చామనుకో హే సూర్య భగవాన్ నువ్వు చీకటి చూడలేదా నువ్వు రాందుకని మా బజార్లో అంతా అదే ఉంది ఆయన తీసుకొని వచ్చామనుకోండి లేదు సూర్యుడు రాగానే లేదు ఎప్పుడు వస్తుంది రాత్రికి వస్తుంది పన్నెండు గంటలకు వస్తుంది మీరు ఇక్కడే ఉండండి ఉంచావనుకోండి రాత్రి పన్నెండు గంటలకి చీకటి ఉంది మన మన వీధిలో మన బజార్లో చీకటి ఉంది చీకటి బజార్ సూర్యుడు అక్కడ తీసుకుపోయావనుకోండి చీకటి లేదు ఎందుకని తను వెలుగుతూ ఉన్నాడు కనుక నిరంతరం కాబట్టి సూర్యుడికి చీకటి అయితే తెలిసే అవకాశమే లేదు చీకటి మన దగ్గర ఉండదు కానీ సూర్యుడు దగ్గర ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ జ్ఞాని ఈ పరాభక్తిలో ఉండేటువంటి వాడు భక్తుడు అమృత స్వరూపమైనటువంటి ప్రేమ స్వరూపమైనటువంటి భక్తిని కలిగినటువంటి ఈ భక్తుడు పరాభక్తిలో ఉండేవాడు అది ఉత్సాహం ఉన్నాడండి ద్వేషంతో ఉన్నాడండి ఏదో కోరికలు ఉన్నాయండి అతనికి అతనికి ఏదో ఏదో కావాలనిపిస్తూ అనేది మన స్టాండ్ పాయింటే కానీ తన స్టాండ్ పాయింట్ ఎట్లాంటిదంటే అదిగో కాశీ రాజు ఓల్డ్ సిటీలో భిక్షం ఎత్తుకోవడం లాంటిది అని మాత్రం అర్థం చేసుకుంటా పోవాలించి ధ్వంఛతి నా శోచతి నా ద్వేష్ఠి అది అనుభవించిన తర్వాత ఈ ప్రపంచంలో ఏమి లేవు జయదేవుడు అష్టపదులది అంట అనిల తరళ కుయ నయనీనా అనిల తరళ కుయ నయనీ పపతి అనిల తరలా కులయ నయ నీనా వికసి సరసిజ లితముఖేనా వికసి సరసి జుకేన స్ఫుటతి స మనసి జవిన స్ఫున స్వాసి జ విషిఖ సఖిర సఖి యార మిథవనమానా సీ యార మిథవనమాలినా అనిల అంటే గాలి అనలం అంటే నిప్పు అనిల తరల గాలి చేత కదులుతూ ఉన్నటువంటి కువలయ నయనేన కలువరేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అనిల తరళ కువలయ్య నయ మీన తపతి నీలయ్య మీన వికసి సరసి జ లలితముకేనా వికసి సరసి జ లలితముకేనాభ తినేనా సఖి అరమిత వనమాల సకి కృష్ణు చేత ఏ గోపికైతే దివ్యానందాన్ని పొందిందో అనిల తల కొవలయ్య నయనయనా కాబట్టి కదులుతూ ఉన్నటువంటి కలువ పువ్వుల వంటి తామ కన్నులు కలిగినటువంటి వాడు వికసిత సరసిజ లలిత ముఖేన వికసించిన పద్మం లాంటి ఒక పద్మే వికసించి అన్నట్టు కనపడుతూ ఉండేటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్యానందాన్ని అదే మనం చూసి యధావ్రజ గోపికన మీకు కాబట్టి గోపికలు ఏ దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించారో అటువంటి వాళ్ళు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలు రమించరు కదా నా రమతి ఎందుకని ఆ దివ్యానందాన్ని ఆత్మానందాన్ని పరాభక్తిని అమృత స్వరూపమైనటువంటి దాన్ని అనుభవించినటువంటి గోపికలు ఉత్తమోత్తమైనటువంటి భక్తులు ఈ ప్రాపంచిక విషయాలు ఎందు ఆత్మ రామో జ్ఞాత్వ ఈ భక్తి స్వరూపం చక్కగా తెలిసిపోయిన తరువాత జ్ఞాత్వ అది ప్రాప్యాప్య జ్ఞాత్వ తెలుసుకోవడం తెలియడము అనేటువంటిది సాధారణంగా జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదం ఉంటుంది ఎప్పుడు అది ఎక్కడ అంటే తెలుసుకునేటువంటి వాడు నోవర్ అతనికి తెలియబడేటువంటిది నోన్ తెలుసుకోవడం అనేటువంటి క్రియ నోయి అది నాలెడ్జ్ జ్ఞానం ఇట్లా ఉంటుంది ఏ జ్ఞానం మనకు కలిగిన జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదము లేనిటువంటి అభేద జ్ఞానమైతే ఏ ఉందో అది పరాభక్తికి సంబంధించింది ఎందుకంటే ఈశ్వర సంబంధమైనటువంటి భక్తి కనుక అస్మిన్ అస్మిన్ పరమేశ్వరే కనుక యద్ జ్ఞాత్వ మత్తోభవతి ఇదొక విచిత్రమైన విషయం మత్తుడవుతూ ఉండాలంటే ఉన్మత్తుడు లాగా గెలుస్తూ ఉన్నాడని శాస్త్రం ఎలా కూడా చెప్తుంది బలోత పిశాచవత్ అంటే జ్ఞాని పిల్లవాడిలాగా పిచ్చివాడిలాగా కనపడతాడని అది ఉన్నత్తవత్ మత్తోభవతి ఇది పిచ్చిని అయితే ఒక నా గతంలో కూడా మీరు చెప్పుకుంటాను నేను కొన్ని పదాలకి ఏవి అర్థాలో మనకు అర్థం కావు ఇప్పుడు పిచ్చివాడు అంటాం పిచ్చిని గురించి మాట్లాడుతాం పిచ్చి గురించి మనకేం తెలుసు చెప్పండి మళ్ళీ స్వర్గం కేసే నిన్న చూసామే స్వర్గం అంటే పోయినోడన్నా చెప్పాలి ఉన్నాడన్నా చెప్పాలి రెండు ఇద్దరు చెప్పే అవకాశం లేదు పోయినాడు తిరిగి రాడు ఉన్నాడు ఇంకా పోలేదు అందుకని స్వర్గం మనకు వెరిఫైబుల్ కాదు అట్లాగే ఈ పిచ్చి అని మనం మాట్లాడుతున్నాం అభే వాడికి పిచ్చి అండి దేన్ని చెప్తావు నువ్వంటాను ప్రవర్తన బట్టి రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు జనం పిచ్చికి నువ్వు ఇచ్చే డెఫినేషన్లో వాడు దొరికాడు నీకు తప్ప ఏది పిచ్చి చెప్పు వాడిని పిచ్చి అని ఎట్లంటావు నువ్వు వాడికి పిచ్చిందని ఎట్లంటావు నీకు బట్టి ఉండాలా అర్థం చేసుకో నీ అనుభవంలో లేని విషయం నువ్వు ఎట్లా చెబుతావు అంటాను పిచ్చి అనేది ఒక అనుభూతి కదా వాడు ఉన్నట్టు ఎగురుతాడు ఉన్నట్టు నవ్వుతాడు నిర్నిమిత్తానందహ నిమిత్తమే లేదు వాడికి అంటాడు వాడు ఎందుకలా నవ్వాడో కారణం తెలియదు మనం నవ్వితే కారణం ఉంది వాడు నవ్వితే కారణం లేదు నిమిత్తం లేదు నిర్నిమిత్తానందహ నీ కారణం తెలిసి వాడిని పిచ్చాడని చెబితే పర్వాలేదు కానీ వాడు ఎందుకు నవ్వాడో చెప్పు తెలియదు స్వామి ఇంకా పిచ్చిని నీకు అనుభూతి ఏది అసలు పిచ్చిని గురించి పిచ్చి వాడికి ఉంది అనుభూతి వాడు చెప్పాలా నాకు పిచ్చి అని వాడు చెప్పడం లేదు నువ్వు చెప్తూ ఉన్నావు నీకేమన్నా బట్టిందే ఇంకో పట్టలేదు స్వామిజీ మరి పిచ్చి లేని వాడి పిచ్చిని గురించి ఎట్లా మాట్లాడతావా అర్థం కాలేదు గనక అర్థం కానీ పిచ్చని ఎందుకంటావు నీకు అర్థం కాకపోతే దాని పేరు పిచ్చే చెప్పనా అనుకోండి చిన్నప్పుడు పిచ్చె ఎంతసేపా దేవుడు పిచ్చే దేవుడు మీద మనసు పడ్డం కూడా పిచ్చే మీరిల్లా వారి భక్తి పిచ్చి పట్టుకోని ఉంది అంటారు పిచ్చికి ఏంటనే అర్థం అసలు డెఫినేషన్ ఏంట ఉన్నవాడు చెప్తున్నాడా లేనివాడు చెప్తున్నాడా పిచ్చి పిచ్చిల గురించి డిఫైన్ చేసేది ఎవడు పిచ్చి ఉన్నవాడా పిచ్చి లేనివాడా పిచ్చి లేనివాడు పిచ్చిని గురించి చెప్పలేడు ఎందుకంటే వాడికి అనుభవం లేదు పిచ్చి ఉన్నవాడు పిచ్చిలో చెప్పలేడు ఎందుకని పిచ్చిలో ఉన్నాడు ఏంది సార్ వాట్ ఈజ్ పిచ్చి పిచ్చి లేని పది మంది పిచ్చిని ఊహించి పిచ్చిగా మాట్లాడటమే పిచ్చి రాసుకుని కావాలండి దీస్ ఇస్ మై డెఫినేషన్ నీవు నేను దుఃఖపడుతూ ఉంటే ఏమీ లేకుండా ఆనందంగా ఉంటాడేంటని అతి పాయింట్ కౌపీలవంత కలు భాగ్యవంత ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రశాంతత ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రసన్నత ఎక్కడా చూడలేకపోతున్నాం కోట్లు ఉండే వాడికి తూట్లు కొడబడుతున్నాయో మనకు తెలీదు కానీ వాడిలో లేదా ప్రశాంతత ఇక్కడ ఉంటుంది కాబట్టి మధ్భవ నా కామాయమాన నిరోధ రూపత్వాత్ ఆ భక్తి దాని యొక్క స్వభావం చెప్తున్నాడు స్వరూపం చెప్తున్నాడు ఆ భక్తి ఎట్లాంటిదంటే పరాభక్తి స నిరోధ రూపత్వాత్ అది నిరోధస్వభావం అన్నాడు నిరోధం ప్లీజ్ నిగ్రహం నిరోధస్వభావం స నిరోధ రూపత్వాత్ ఆ భక్తి ప్రేమ భక్తి అమృత స్వరూపమైనటువంటి భక్తి ప్రేమ రూపమైనటువంటి భక్తి నిరోధ స్వభావం గనక కామాయమానా ఇది కామనా భక్తి కాదు సార్ ప్రేమ భక్తి అందువల్ల కోరికల్ని కదలనివ్వదు నిరోధ రూపత్వాత్ నిరోధం అంటే నిగ్రహించడం కాబట్టి ఇవి కావాలి అవి కావాలి కోరికలు కదలవు కదిలే అవకాశం లేదు అది ఎందుకని దాని స్వభావమే నిరోధ స్వభావం కాబట్టి మనసులో ఏ విధమైనటువంటి సంకల్పాలు కదిలిన ప్రేమ భక్తిలో ఉండేటువంటి వాడు నిరోధం ఆటోమేటిక్గా ఉంది కనుక సంకల్పాలను నిగ్రహించాల్సిన అవసరం లేదు సార్ బాగా అర్థం చేసుకోండి సంకల్పాలను నిగ్రహించాల్సిన అవసరం లేదు ఈ సంకల్ప నిగ్రహాలన్నీ జరిగేదంత యోగంలో ఇది జ్ఞానం ఇది భక్తి పరాభక్తి యోగ చిత్తవృత్తి నిరోధ పతంజలి యోగ దర్శనంలో రెండో సూత్రమేది యోగ చిత్తం వృత్తి నిరోధ మనసులో ఉండేటువంటి వృత్తుల్ని సంకల్పాలని ఆలోచనల్ని నిరోధించడమే నిగ్రహించడమే యోగము ఏముప కాబట్టి నిగ్రహిస్తాం బాగానే ఉంటది ఇవన్నీ కూడా కాబట్టి సంకల్పాలని నువ్వు ఎంతసేపు యోగంలో నిగ్రహించినా నువ్వు యోగం నుండి లేవగానే మళ్లీ విజృంభిస్తాయి ఎందుకని ఒక ఆలోచన వచ్చింది ఆలోచనే రాకుండా నువ్వు అణిచి పెడతావు అలా యోగాని నువ్వు చేస్తూ ఉంటావు దానికి ఏదైనా ఉపయోగించుకో ప్రాణాయామం చేసుకో మరొకటి చేసుకో మరొకటి చేసుకో నువ్వు అది చేస్తున్నంత వరకు నిగ్రహింపబడుతుంటుంది కాబట్టి పైకి బాహ్యానికి వచ్చేటువంటి సంకల్పాలని నువ్వు నిరోధించగలవు కానీ ఆ సంకల్పాలకి ఏది ఆధారమో ఆ వాసనల లోపలే ఉండయి అవేం పోలేదు అవి పోయే అవకాశం లేదు యోగం వల్ల కనుక మళ్లీ మళ్ళీ సంకల్పాలు లేస్తూ ఉంటాయి కనుక సంకల్ప నిరోధం జరగాలి అని మనసును నిరోధించాలి నిగ్రహించాలి అని యోగం చెప్తూ ఉంటే ఇది సాధ్యమా బాగా ఆలోచించండి సంకల్పాలను ఎంతకాలం నిరోధిస్తూ పోతూ ఉంటావు లోపల వాసనలు అట్లాగే ఉండాయి ఇంతకీ మనసుని నిగ్రహించేదెవరు మనసే కదా ఇంకెవరూ ఉండరు లోపల మనసును నిగ్రహించడానికి ఎవరుండరు సార్ మనసు మనసును అంటే తనను తానే నిగ్రహించుకుంటుదేస్ దానికి అలవాటు పడిపోయింది మనసు కాబట్టి నువ్వు ఎంత నిగ్రహించాలని మనసును ప్రయత్నం చేస్తూ ఉంటావో డబ్బల్ ద ఫోర్స్ రియాక్ట్ అవుతా ఉంటుంది అది ఒక రబ్బర్ బందిరిగడక తీసి గోడ కొడితే ఎంత వేగంతో నువ్వు కోరుతావో డబ్బల్ ద ఫోర్స్ బ్యాక్ అవుతుంది సార్ మనసును నువ్వు ఎంత నిగ్రహించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అంతగా రివోల్ట్ అవుతా ఉంటుంది అందుకని మనోనిగ్రహం మనోనిగ్రహం మనోనిగ్రహం మనో నిగ్రహం అంటుంటారే కాని అలా చెప్పేవాళ్ళు నిగ్రహించింది ఎక్కడా మనకు కనపడడం లేదు అవగాహన ఉంటే జ్ఞానంతో పోతాయి కానీ లోపల వాసనలు ఎగిరినప్పుడు ఈ సంకల్పాలు ఉన్నా నష్టం లేదు నష్టం లేదు ఏమైంది ఉంటే ఏమైంది అవి ప్రతిబంధకాలుగా ఉన్నప్పుడు కనుక కోరికలే లేనిటువంటి వాడికి నిగ్రహం అవసరం లేదు ఇది నిరోధ స్వభావం అయిపోయింది కాబట్టి కోరికలను అసలు కదలనివ్వదు ఎందుకని తన ప్రజ్ఞ సుస్థిరంగా ఉంది స్థిత భవేత్ ప్రజ్ఞాజ్ఞా స్థిత భవేత్ ఎవడి యొక్క జ్ఞానం అయితే సుస్థిరంగా నిలబడిపోయిందో యశ అనందరంతర ఎవరి యొక్క ఆనందమైతే సదా నిరంతరం ఉందో ఎందుకని నిర్హేతకమైనటువంటి ఆనందం గనక మరొక దాని మీద ఆధారపడి ఉండేటువంటి ఆనందం గనక ఇది ఆత్మానందం గనక కాబట్టి ఎస్థిత భవత్ ప్రజ్ఞ నిరంతర సహ వాడికి ప్రపంచ విస్మృత ప్రాయ శంకరాచార్యస్వామి సహ విస్మృత ప్రాయ ప్రపంచ విస్మృత ప్రాయ ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది కేవలం ఏదో ఉన్నట్లు ఉందే గాని దాని ప్రభావం మాత్రం తన మీద లేదు ఆ ప్రభావం కనుక ఉంటే కోరికలు కదులుతాయి అలా ప్రభావం లేకుండా పోవడానికి ప్రపంచ విస్తృత ప్రయ ఆ స్థితి ఎందుకు వచ్చింది ఈ పరాభక్తి వల్ల పరాభక్తి ఎలా వచ్చింది నిరోధ రూపత్వాత్ కోరికల్ని కదలనివ్వడం లేదు ఎందుకని ఏ కోరిక కదిలితే ఆ కోరిక వల్ల ఏం పొందితే నేనున్నటువంటి తృప్తికి ప్లస్ అవుద్దో చెప్పండి అది ఒక సముద్రంలాగా ఉంది సాగర రూపంలో ఉంది ఆనందం ఎంత నీళ్ళొచ్చి సముద్రంలో పడుతూ ఉండినా ఎంత నీరు ఆవిరైపోతూ ఉండినా సముద్రం యొక్క పూర్ణత్వం ఏ విధంగా అయితే మారకుండా ఉన్నదో నా కామకామి కోరికలు కదిలే అవకాశమే లేదు నిరోధ రూప రూపంలో ఉంది గనక నిగ్రహస్వరూపంగా ఉంది గనక భక్తి పరాభక్తి యమానా అది కామాయమానా అసలు కథలనివ్వదు ఆపూర్యమానం అచలం ప్రతిష్టం సముద్ర ప్రవిశంతి ప్రవిశంది తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతి ఆపురతి నా కామ కామి కోరికలను కోరేవాడు సుఖపడలేడు ఈ ప్రపంచంలో ఎట్లాగైతే సముద్రం పూర్ణంగా ఉందో చలనం లేకుండా ఉందో తగ్గడం ఎక్కడమనేటువంటిది లేకుండా ఉందో సుస్థిరంగా ఉందో ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రం ఆపహా ప్రవిశంతిద్వత్ ఆపహ ప్రవిశంతి వచ్చి పడుతూనే ఉన్నాయి సముద్రంలో జలాలు నదీ జలాలు వచ్చి పడుతూ కూడాను సముద్రం యొక్క మట్టం పెరిగేది లేదు తరిగేది లేదు చూసారు ఎన్ని జలాలు వచ్చి పడినా కూడా అదే పొంగడం లేదు పొంగడం లేదు ఆ అచలం ప్రతిష్టం సముద్రమాహా ప్రవిశంతి యద్వత్ తద్వత్ అలాగే తద్వత కామాయం ప్రవిశంతి సర్వే సర్వే కామాయం ప్రవిశంతి తదా సహా కామ కామి కోరికల్ని కోరేవాడు శాంతిని పొందలేడు ఎప్పుడు ఇది ఇతను పొందుతాడు నదీ జలాలు వచ్చి సముద్రంలో పడుతూ ఉండినా విశేషంగా సముద్రంలో ఏ మార్పు లేకుండా అయితే ఉన్నదో ఎన్ని కోరికలు కదిలిస్తూ ఉన్నా ఈ ప్రపంచంలో తనలో ఏ విధమైనటువంటి చలనం లేకుండా సముద్ర రూపంలో ఉన్నాడో గంభీరంగా అటువంటి వాడే శాంతిని పొందగలడు కాబట్టి అటువంటి వాడు కోరికలు కదిలే అవకాశం లేదు ఈ స్థితి ఈ పూర్వస్థితి ఎలా వచ్చిందండి అని అంటే పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి స్వరూపాన్ని అమృత స్వరూపాన్ని పొందడం ఇది వచ్చింది కాబట్టి కొద్ది కొద్ది ఆలోచనలు కోరికలు ఎందుకు కదులుతాయి చెప్పండి కదలవు కారణం ఏంటంటే అమృతే నతృప్త ఒకడు తృప్తి చెందాడు ఎట్లా తృప్తి చెందాడండి అంటే అమృతం దాగి తృప్తి చెందాడు అమృతేన తృప్త పయసాం ప్రయోజనం ఉపనిషత్తు అంటది వాడు అమృతం ఎప్పుడైతే తాగాడో ఆకలి దప్పులు ఎగిరిపోయినాయి కాబట్టి అమృతాన్ని పానం చేశాడు కనుక వాడికి దాహమే లేదు వాడి దగ్గరికి మనం ఒక గ్లాసు నీళ్లు ఎత్తుకొని పోయామనుకోండి గ్లాస్ ఆఫ్ వాటర్ ఇది వలన మంచి ఇంటికి వస్తే మనం గ్లాసు మంచినీళ్ళు తాగండి సార్ ఎండలో వచ్చారంట ఇప్పుడు వాడికి ఎండ లేదు వాన లేదు ఎందుకని అమృతం తాగాలేదు కనుక అమృతృప్త పయసోనం వాడికి ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకెళ్లి మనం ఇస్తే ఎందుకని దాహం ఉంటే నీళ్లు తాగా నాకు అవసరం లేదండి కారణం పాయస అమృతాన్ని పాలన చేశాడు కనుక అట్లాగే దివ్యానందాన్ని ఆత్మానందాన్ని అనుభవించేటువంటి వాడికి మరొక దాని మీద కోరికలు ఎందుకు కదలాలి తనలో అసంతృప్తి ఎక్కడుంది గనక తృప్తితో ఉండడు కదా కాబట్టి నిరోధస్వభావాత్ కాబట్టి భక్తి పూర్ణ భక్తి నిరోధ స్వభావం నిగ్రహస్వరూపం నిగ్రహస్వరూపం కనుకనే కోరికల్ని కదలెంవదు ఇంకొక మనిషి తెలుసా ఈ నిరోధ అంటే నిగ్రహ ఈ నిగ్రహం అనేటువంటిది యోగంలో ప్రయత్నంతో పొందేది ఇక్కడ తో పోయిందేది కాదు ఏ ఎఫర్ట్ అవసరం లేదు ఎందుకని నిగ్రహమే భగవంతుని యొక్క స్వరూపము అండర్స్టాండ్ భగవంతుడికి మరొక పేరు నిగ్రహహ ఇది ఎక్కడిది స్వామిజీ నిగ్రహించడం కదా నిగ్రహం అంటే భగవంతుడి పేరు అంటారు ఏమిటని విష్ణు సహస్రనామం సార్ విష్ణు సహస్రనామాల్లో భగవంతుడికి నిగ్రహహ అని పేరు చూసారా నిగ్రహం అనేది భగవత్ స్వరూపం సార్ ఎందుకని స్వవశేన తనందుగా స్వవశేనా సర్వం నిగృతి ఇది నిగ్రహ సమస్త తన యొక్క అధీనంలో ఉంది అది నిగ్రహ శబ్దార్థం కాబట్టి పరమేశ్వరుడు నిగ్రహ శబ్దార్థుడు అటువంటి పరమేశ్వరుడే ఆత్మస్వరూపంగా ఉన్నాడు ఆయనే ప్రేమ రూపంగా గెలుస్తూ ఉన్నాడు ఆయనే పరమ ప్రేమ ఆయనే అమృత స్వరూపం కాబట్టి నిగ్రహ స్వరూపమే నీ వై ఉండేటప్పుడు कोई न काम निरोध रूपत्वाधस्वभावे भक्ति गांधी नैक्स्ट इतना लोक वेद व्यापार न्यास నిరోధ డిఫరెన్షియట్ చేస్తాం ఈ నిరోధ స్వభావం అంటే ఏంటంటే భక్తి నిరోధ స్వభావం కనుక కోరికల్ని కదలనివ్వదన్నాడు కాదు నిరోధ తూ లోక వేద వ్యాపార న్యాస ఇప్పుడు ఒక అందమైనటువంటి ఒక నిర్వచనం మనకు దొరుకుతూ ఉంది ఇక్కడ ఇది న్యాస న్యాస అంటే నిరోధించడం అనేటువంటిది నిరోధ శబ్దార్థం దాన్ని నిగ్రహించడం కదా న్యాస శబ్దార్థం న్యాసం అనేటువంటి త్యాగం చేయడం న్యాస న్యాస అంటే వదిలిపెట్టడం త్యాగం అందులో అట్లొచ్చింది సన్యాస సమ్యక్ న్యాస ఇది సన్యాస చక్కటి త్యాగమే సన్యాసం అంతే ఇంకేమీ లేదు కాబట్టి న్యాస అంటే వదిలిపెట్టడం వదిలిపెట్టడం అంటే న్యాసం సన్యాసం అంతేంకే కనుక ఇక్కడ లోక వ్యాపార న్యాస వేద వ్యాపార న్యాస అది నిరోధ కాబట్టి ఈ నిరోధ స్వభావం అనేటువంటి భక్తి పలరూపమైనటువంటి భక్తి ఈ ముఖ్య భక్తి ప్రేమ భక్తి ఎప్పుడైతే హృదయంలో ఏర్పడిపోతుందో అక్కడ దీనికి ఏమిటంటే నిరోధము న్యాసం ఇది అర్థం వదిలిపెట్టడం ఏం వదిలిపెడతాడండి ఆ పరాభక్తికి ఏదైతే ప్రతిబంధకంగా ఉందో దాన్ని వదిలిపెడతాడు లోక వ్యవహారం ఉంది లోక వ్యవహారం ఉంది ఎప్పుడు కూడాను మనం ఆచరించేటువంటి కర్మలు ప్లీజ్ త్రికరణ శుద్ధిగా చెప్తాను అంటే శరీరంతో గాని వాక్కుతో గానీ మనస్సుతో గానీ త్రికరణ మనోవాక్కాయాలంటారు కదా కాబట్టి మనస్సు ద్వారా వాక్ ద్వారా కాయము ద్వారా ఈ మూడింటి ద్వారా మనోవాక్కాయలు ద్వారా త్రికణ ఏదైతే మనకు కలుగుతూ ఉంటాయో అవి త్రివిధా భక్తి ఉద్దిష్ట మనోవాకాయ సంభవా మనోవాక్ కాయ సంభవా భక్తి తమస్సుతో అర్థమైనటువంటి శ్లోకం శాస్త్రంలో కాబట్టి మనసు ద్వారా ఒక కర్మ జరిగిన కాయం ద్వారా జరిగిన వాక్కు ద్వారా జరిగిన ఈ విధమైనటువంటి భక్తి తత్వాలు ఏవైతే మన నుంచి కదులుతూ ఉంటాయో ఇది త్రివిధ భక్తి త్రివిధ ఉద్దిష్ట ఉద్దిష్ట మూడు రకాలుగా చెప్పబడతా ఉంది కాయికంగా జరిగేటువంటిది వాచకంగా జరిగేటువంటిది మనసుల జరిగేటువంటిది సంకల్పాల ద్వారా ఇట్లా మూడు రకాలుగా తెలుస్తూ ఉంది వాటిని లౌకి వైదికి చాపి आध्यात्मिकी तथा लौकिक भक्ति नंबर वन रैदिक्षार्लीयर ऐसी लोक वेद व्यापार न्यास लौकि आध्यात्मिकी तथा भवेत मूड रखा गा। गा। లౌకికమైనటువంటిది వైదికమైనటువంటిది ఆధ్యాత్మికమైనటువంటిది మూడు రకాలుగా ఉద్దిష్ట చెప్పబడింది భక్తి కాబట్టి లౌకిక సంప్రదాయం అంటే లోకానికి సంబంధించినటువంటి భక్తి అనేకం ఉంటాయి ఇక్కడ అవి కూడా భక్తులే సరేనా వాటిలో పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగే అవకాశం ఉండదు కానీ అవి చేస్తూ ఉంటాం అట్లే వైదికీ ఇప్పుడు వేదంలో కూడా కర్మకాండం ఉంటుంది కర్మకాండాన్ని ఆచరిస్తూ ఉంటాం అది కేవలం అంతఃకరణ శుద్ధికి పనికి వస్తుంది కర్మ అనేటువంటిది కర్మ గాని ఉపాసన గాని ఈ రెండు కూడాను అంతఃకరణ శుద్ధికి పనికి వస్తాయే జ్ఞానాన్ని ఇచ్చే అవకాశం లేదు ఎప్పుడైతే ఈ పరాభక్తికి వచ్చేస్తాడో ఆ లౌకిక వ్యాపారం ఎగిరిపోద్ది వైదిక వ్యాపారం కూడా ఎగిరిపోతుంది అదే కాబట్టి వాటి ఎందు ఎందుకంటే అల్ప ఫలాలు స్వల్ప ఫలాల్ని ఆశించేది అది ఒకటి రెండోది కర్తృత్వం ఉంది అక్కడ నేను ఇది చేస్తున్నాననే ఉంది ఆధ్యాత్మికీ భక్తి అదే పరాభక్తి మూడవది ఆధ్యాత్మికీ అంటున్నాడే అది పరాభక్తి అక్కడికి వచ్చేటప్పటికి నేను చేస్తున్నాను అనేటువంటిది లేదు ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది కానీ కాదు కర్మ అభావాత్ ఎక్కడ మనకు కనిపించడం లేదు ఇది కర్మకు సంబంధించిది కాదు కేవలం ప్రేమ ప్రేమ రూపమైనటువంటి భక్తి కనుక అక్కడ కర్తృత్వ భావం ఉంది నేను ఇది చేస్తున్నానని వైదిక వ్యాపారంలో కాని లౌకిక వ్యాపారంలో కాని వ్యాపారం అంటే అక్కడ మనం ఆచరించేటువంటి కర్మలు వీటిల్లో నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం ఉంది ఎప్పుడైతే నేను చేస్తున్నాననే కర్తృత్వం ఉందో పదం నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భోక్తృత్వం ఉంటుంది కాని ఇక్కడ ప్రేమ భక్తిలో కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు ఎందుకని అది స్వరూపం గనక స్వరూపం గనక కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు కనుక కర్తృత్వ అభావాత్ కర్తృత్వాభావాత్ కర్తృత్వం అనేది ఇక్కడ ఎక్కడ మనకు కనిపించడమే లేదు కనుక లోక వ్యవహారం ఏదైతే ఉందో వైదికీ వ్యవహారం అంటే కర్మకాండ ఏదైతే ఉందో ఇవి కూడాను అది నిరోధం అర్థమైంది ఇప్పుడు న్యాస దాన్ని విడిచిపెట్టేయడం తెలియకు అంటే విడిచిపెట్టడం అంటే ప్రయత్నంతో విడవడం కాదు తనంతటా అవే ఊడిపోద్ది అది అడ ఉర్వారకమేవో బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత ఆ సమయం వచ్చినప్పుడు దోస పండ్లు తీగ తగలుగొనే ఉంటుంది ఎందుకంటే కింద ప్రాకుతూ ఉంటుంది కనుక తీగ మనం చూసినప్పుడు అది దానికి ఉన్నట్లే ఉంటుంది అదే కాయిగా ఉండేటప్పుడు దాన్ని లాగితే రాదు కత్తితో కోయాలి అంత దృఢంగా ఉంటుంది కాయ పండు అనుకోండి పండు ఉంటుంది అలాగే ఉందామో అనుకుంటాం మనం కత్తి తీసుకొని రా కోసుకొని పోతామని అవసరంలే అది పండు కదా మీరు అట్లా పట్టుకుంటే మీ చేతికి వస్తుంది అది ఊడిపోయే ఉంది ఆల్రెడీ ఎప్పుడైతే పండు అయిపోయిందో ఉంది దానికి తీగ నుండి విడిపడిపోయే ఉంది కానీ తీగకే ఉన్నట్లుగా ఉంది పరాభక్తి కలిగితే అన్నిట్లో ఉన్నట్లే ఉంటాడు దేంట్లో లేకుండా ఉంటాడు సార్ అది దేంట్లో లేకుండా ఉంటాడు అది అక్కడే ఉంది నువ్వు పట్టుకున్నప్పుడు తెలుస్తుంది అరే ఊడిపోయిందే అని కాబట్టి సంసారంలోనే ఉంటాడు తనలో సంసారం ఉండదు అటువంటిది పరాభక్తి ఇక్కడ దానివల్ల కలుగుతుంది అటువంటిప్పుడు అవి ఆటోమేటిక్గా పోతాయి లౌకిక వ్యవహారాలు గాని వైదిక కర్మకాండ వ్యవహారాలు గాని వాటంతటవి పోతాయి ఎందుకని అయ్యా నేను ఈ యాగం చేస్తున్నా దేనికోసం చేస్తున్నావయ్యా నాకు అది కావాలి వీడికి అది అవసరం లేదు తృప్తీ అమృతో భవతి సిద్ధోవతి వేద వ్యాపార న్యాస వేద వ్యాపార న్యాస ఈ విధమైనటువంటి మనకు కనపడుతూ ఉంటది కాబట్టి కాబట్టిప్పుడు ఏమే అర్థమవుతుంది మనకు ఇతని యొక్క హృదయం అంతా కూడా భగవంతుని అందే ఉంది అస్మిన్ సా అది వ్యక్తి సా తు అస్మిన్ పరమ ప్రేమ రూప వాటికన్నా అన్యంగా ఉండాలనుకోండి అది లోక వ్యాపారమైనా వేద వ్యాపారం కూడాను తన మనసుని కదిలించలేదు తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీన దీని ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ తస్మిన్ పరమేశ్వరే ఆ భగవంతుని అందు అనన్యతం జరిగిన తర్వాత ఏంటో తెలుసా ఇప్పుడు లోక వ్యవహారం లేదు మనసులో వేద వ్యవహారం లేదు ఒకవేళ ఉన్నా కూడా తాను వాటికి అంటుకొని లేడు కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు పొందవలసింది లేదు చేయదగింది లేదు అర్థమైపోయింది కదా కేవలం ప్రేమస్వరూపం ఆనంద స్వరూపం అమృత స్వరూపం కనుక ఇది ఈ న్యాస శబ్దార్థం డెఫినేషన్ ఇప్పుడు నిరోధం అనేటువంటిది ఏదో ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి నంబర్ సెవెన్ నిరోధ రూపం అంటే ఎట్లాంటిది భక్తి నిరోధస్వరూపం అన్నాడు నిరోధ రూపత్వాత్ నిరోధ రూపం అంటే ఏంటి కామాయమాన నా కోరికల్ని కదిలించకుండా ఉండడమే నాకు ఇది కావాలి అది కావాలనేటువంటి కోరికలు మనకు కదలవు సా అది భక్తి కాబట్టి నిరోధ స్వభావం అని చెప్పిన తరువాత నిరోధం అంటే ఏంటి అని అంటే నిరోధస్తు లోక వేద వ్యాపార న్యాస అది కాబట్టి పరాభక్తికి ఏదైతే అడ్డంకిగా ఉందో ప్లీజ్ ఏదైతే అవరోధంగా ఉందో వాటిని న్యాస వదిలిపెట్టడం కాబట్టి నిరోధం అనేది అక్కడ నిరోధ శబ్దార్థం చూసేటప్పటికీ న్యాస అనేటువంటి పదం దొరికింది ఇప్పుడు ఇప్పుడు న్యాస శబ్దార్థం ఈ న్యాస ఏంటండి వదిలిపెట్టడం ఏంటి తస్మిన్ అనన్యత तस्मेश्वरे अन्या अत रेडवे अहम ना वेणुअने नी अत अन् विद्यते वस्तु ले अहम ईश्वरा अ ఇంకోటి కూడా చెప్పచ్చు ఈశ్వర మత్త అన్య నా నేను ఈశ్వరుడి కన్నా వేరుగా లేను ఈశ్వరుడు నాకన్నా వేరుగా లేడు సముద్రం వేరుగా నేను లేను అలానైనప్పటికీ అలా సముద్రం కన్నా వేరుగా లేదు సముద్రుడు నన్ను కలుపుకునే ఉన్నాడు గానీ నాకన్నా వేరుగా సముద్రుడు లేడు కాబట్టి నాకన్నా వేరుగా ఈశ్వరుడు లేడు ఈశ్వరుడికన్నా వేరుగా లేను మత పరతరం నాణ్యత కంచి దస్తి అర్జున అర్థమవుతుందా ఇప్పుడు ప్రేమ భక్తి ఎక్కడ తీసుకోపోతూ ఉందో ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞానభక్తి నాకన్నా వేరుగా ఈశ్వరుడు లేడు ఈశ్వరుడి నేను వేరుగా లేను తస్మిన్ అనన్యత ఇది ఆ పరమేశ్వరుడిలో అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండడం ఒకవేళ ఇలా కాకపోతేషు దానికి వైరుధ్యం కలిగేటువంటి విషయాలే అందు ఈ అనన్యమైనటువంటి భక్తి నిరంతరం భగవంతుడే చిత్తం లగ్నం చేసి ఉండేటువంటి పరమేశ్వరుడు నాకన్నా కాదు పరమేశ్వరుడి కన్నా నేను వేరుగా లేను ఆయనంతటా నిండి నివీకృతం ఉన్నాడు గనక అలా ఏ విధంగా అయితే సముద్రంలోనే ఉందో అట్లాగే పరమేశ్వరుని యొక్క చైతన్యంలో నేను ఉన్నాను అనేటువంటి భావానికి ఎక్కడ విరోధం కలుగుతుందో ఎక్కడ అవరోధం కలుగుతుందో ఆ విషయములందు ఉదాసీనత ఉదాసీనత తటస్థంగా ఉండడం అది చూడండి ఉందో అది న్యాస లక్షణం అనన్యత అంటే కేవలం ఈశ్వరుడి మీదనే ఆధారపడి ఉన్నాడు అది అనన్యత మరొక దాని మీద ఆధారపడి లేడు అర్జున మయ్యాసక్తమహ పార్థ యోగం యూంజన్ మదశ్రయహ నన్నీ ఆశ్రయించుకోనుడు అది అనన్యత మరొక ఆశ్రయం లేదు అని బాగా తెలుసుకునేటువంటి వాడు అది అనన్యత కాబట్టి ఈ అనన్యభక్తి ఎందు దానికి అవరోధం ఏదైతే ఉందో దానికి ప్రతిబంధకంగా ఏదైతే ఉందో అటువంటి విషయాలు ఎందు ఉపేక్షాభావం అది ఉదాసీనత ఉపేక్ష తటస్థంగా ఉండడం ఇండిఫరెంట్ ఉండడం ప్లీజ్ కాబట్టి న్యాస లక్షణం ఏంటి అంటే తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత అది భగవద్గీతలో ఎంతో అద్భుతంగా చెప్తాడండి స్వామి దాని యొక్క సారవంతా ఈ శ్లోకంగా కనపడతా ఉంది అనన్యతీరోధిషు ఉదాతే సతత్య అనన్యత సతత స్మరతి నిత్యశ తలభ పార్థ నిత్య యుక్తిన అర్జున హే పార్థ ఇది అసలు విషయం వాడికి నేను సులభం తస్షం సులభ సుఖేన లభ్య చక్కగా దొరికిపోతాను నేను వాడికి ఈ ప్రేమ భక్తిలో ఎవరు వాడు అనన్యచేత సతతం సతతం నిరంతరం కూడాను మనసు మరొక దాని మీద పోకుండా అనన్య చేతా ఇచ్చాం కదా అంటే ఏంటో ఈశ్వర పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో మత్తహ అన్యహనా అహం ఈశ్వరాత అన్యహనా నేను పరమేశ్వరుడు కన్నా వేరుగా లేను పరమేశ్వరుడు సర్వవ్యాపి కనుక నేను కూడా ఆయనలో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాను ఈశ్వర చైతన్యం ఇట్ ఈస్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్ దేన్ని దూరం పెట్టడానికి అవకాశం లేదు అన్ని తరలోనే కలిసిపోయి ప్లీజ్ కనుక అనన్య చేత ఇప్పుడు సతతం నిరంతరం సర్వకాల సర్వాస్థల ఎందు సర్వకాల సర్వాళేశు భగవద్భజనం తాత్పర్యం సర్వదా అన్ని చోట్ల సర్వకాలు అన్ని కాలాల్లో కూడాను భగవద్భజనం కేవలం భగవత్ సేవ పరిపూర్ణమైనటువంటి ప్రేమ రూప భక్తి ఏదైతే ఉందో అది తాత్పర్యం అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యస మా స్మరతి నిత్యస మాం నన్ను పరమేశ్వరం ఈశ్వరం నిత్యస స్మరతి నిరంతరం కూడా నాయందే మనసు లగ్నం చేసి ఉన్నాడు అహం తస్ అహం సులభ నాయన సుఖేన లభ్య కాబట్టి ఎవరైతే వాళ్ళ మనసును నిరంతరం నాయందే లగ్నం చేసి ఉన్నాడు నిరంతరం నన్నే స్మరిస్తూ ఉన్నాడు అన్యమైనటువంటి విషయాల మీద వెళ్లకుండా ఉన్నాడు అన్యమైన విషయాలు గనక ఉంటే వాటి విషయంలో ఉదాసీనంగా ఉన్నాడు ఉపేక్షభావంతో ఉన్నాడు తటస్థంగా ఉన్నాడు అటువంటి వారికి సుఖంగా సులభంగా దొరికిపోతూ నేను ఎందుకని నిత్య యుక్త వాడు ఆ యోగి ఎవరైతే ఉన్నాడో ఆ భక్తి యోగి కర్మయోగి నిరంతరం కూడాను నాతోనే సంబంధం కలిగి ఉన్నాడు గనక నిత్యయుక్తుడు గనక నాతో కలిసే ఉన్నాడు గనక నాకన్న అన్యంగా లేడు గనక కాబట్టి మనసు మరొక దాని మీదకి వెళ్లకుండా పరమేశ్వరుని ఎందే ఉండడం అనన్యత చూడండి డెఫినేషన్ అనన్యత రెండవది నిత్యం భగవత్ స్మరణే జరుగుతూ ఉండడం నిత్యం భగవత్ స్మరణే జరుగుతూ ఉండడం ఇంక రెండవది కానే కాదు నిత్యయుక్త యుక్తశ యోగిన నిరంతరం తపోనిష్టలోనే ఆ ప్రేమ నిష్టలోనే తాను ఉండేటువంటి వాడు అటువంటి వాడికి సుఖేన లభ్య నేను సుఖంగా లభ్యమవుతూ ఉన్నాను తస్య భక్త ఈశ్వర సులభ సుఖేన లభ్య చక్కగా దొరికిపోతూ ఉన్నాడు భగవంతుడు కాబట్టి ఇప్పుడు ఏది మన చిత్తం ఏది ఇప్పుడు ఆసక్తి మూడు రకాలుగా ఉంటారు మనుషులు విషయాలయందే ఆసక్తి కలిగిన వాళ్ళు ఒకరు బాగా కంక్లూడ్ చేస్తాను వీళ్ళకి ఎంతసేపు ప్రపంచమే నాకు అది కావాలి ఇది కావాలి నేను అది అవ్వాలి ఇది అవ్వాలి ఆ పదవి రావాలి ఈ పదవి రావాలి ఈ డబ్బు రావాలి వీళ్ళు రావాలి వాళ్ళు పోవాలి వీళ్ళు వస్తే ఆనందము వాళ్ళు పోతే ఆనందము వీళ్ళు ఉంటే ఆనందము వాళ్ళు పోతే ఆనందము ఈ ఈ కర్మలంతగా కేవలం ప్రాపంచిక విషయవాసంలో ఉండేటువంటి వాళ్ళు విషయాశక్తి కలిగిన వాళ్ళు నంబర్ వన్ రెండో వాళ్ళు ఏంటి తెలుసా విషయాశక్తి ఈశ్వర భక్తి నెక్స్ట్ ఇది ఉండాలా అది ఉండాల బువ అవ్వ అవ్వ కావాలి బువ్వ కావాలి రెండు కాకుండా పోతాయి దీన్ని అర్ధ జరితీయ న్యాయం అంటారు శాస్త్రంలో ఒక విచిత్రం భక్తి చేస్తాను భక్తి కావాల కానీ ప్రపంచం అంతే మొదటకి ప్రపంచమే కావాలి వీడికి ప్రపంచము ప్లస్ భక్తి వీడితో తమాష దీన్ని అర్థ జరితీ న్యాయము అంటారు అర్థ జరుత న్యాయం అంటే ఏంటంటే ఓ భర్త బదారు కెళ్ళి అక్కడ ఏదో కొనాలని పోతే కోడిగుడ్లు కొనాలి అనుకున్నాడు అడుగు నాన్ వెజ్ తినేవాడు కోడి గుడ్ ఓహో ఇప్పుడు గుడ్లు కూడా వెజిటేరియన్ అంటుంటారు కదా సరే ఆ కాంట్రవర్సీ నాకు వదిలేండి ఇప్పుడు కోడిగుడ్డు దొరికింది కానీ ఒక్కటే ఉంది అక్కడ ఏమంటే ఇంకోటి లేదా అని లేదు చూడని అంటాడు ఉంటే అమ్ముకున్నట్టు అంటే అందుకు కాదు నాయన నీ దగ్గర ఒక కోడిగుడ్లు ఉంది మా ఇంట్లో ఇద్దరం ఉన్నాం నేను ఆవిడే నాకు చాలా ఇష్టం ఆవిడ పెట్టకపోతే ఆవిడ చాలా కష్టం ఇంకొకటి దూరం ఆయన లేదు సార్ ఒకటే ఉంది ఒకటే దొరికింది ఇంటికి ఎత్తుకు వచ్చాడు ఆ మార్గ మధ్య అతనికి అసలు ఊరికే పోయి కోడిగుడ్లు కొనడం కన్నా మనమే పొతికిస్తే ఇదంతా విషయశక్తి ఇట్లాగే ఉంటుంది అని ఆలోచన చేసి ఈ ఈ గుడ్డును తీసుకెళ్ళి పొదిగిస్తే పొదిగితే పక్షి తయారైతేది మన దాంట్లో అది మళ్ళీ అట్లా డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటే చిన్న పౌల్ట్రీ బాగుండే అని అనుకుని ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు సపోజ్ దీన్ని పొదకడానికి పెట్టాడు అనుకోండి పకిట్లో కోడి ఉందలే దాని కింద పెట్టేస్తే సరిపోతా కానీ విచిత్రం ఏంటంటే తినాలని మళ్ళీ ఏం చేయాలా తినాలా పొదిగించాలి విషయాలు కావాలా భగవంతులు కావాలి అది ఇంకేనా అతను అర్థం చేరితేనే ఇప్పుడు అంటే ఆవిడని పిలిచి ఎట్లా చేద్దామంటే ఆవిడంటే ఏదో లేనిపోని సమస్యలన్నీ చేస్తావు నువ్వు తింటే తిను పొగిస్తే పొదిగిస్తా ఇది కాదు తొందరపడద్దు తొందరపడద్దు ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు బాగా లోతు ఏం లోతు ఇప్పుడు చేస్తాడు ఈ కోడిగుడ్డు రెండు చేసి ఏమో నాకు వండి పెట్టు హాఫ్ ఏమో పొదిగించు ఇది అర్ధ జరతీయ న్యాయం అర్థమవుతుంది ఆవిడన్నది నీ కర్మ మా నాన్న అప్పుడే చెప్పాడు వాడేదో కొద్ది తేడాగా ఉన్నాడు జాగ్రత్తగా ఉండమ్మా అని పెళ్ళి పెళ్ళప్పుడే చెప్పాడు వాడు ఏదో కొద్దిగా తేడాగా కనపడతా ఉండే అన్నాడు అదేదో ఇప్పుడు తెలుస్తుంది ఇది అర్ధజారతీయ న్యాయం కాబట్టి మొదటి వాళ్ళకు ప్రపంచమే కావాలి విషయాశక్తి రెండో వాళ్ళకి విషయాలు కావాలా భగవంతులు కావాలి మూడో వాడు వాడు ప్రేమ భక్తి ఇది అనన్యభక్తి తస్మిన్ అనన్యత వీడికి ఏమీ అవసరం లేదు భగవంతుడు తప్ప ఎందుకని ఏం అవసరం లేదు స్వామికి ఇన్ని ఉండే ప్రపంచంలో ఏమి ఉన్నా నిరుపయోగం అని తెలుసుకున్నాడు గనక సరేనా తన బ్రతుకు సార్థకత పరమేశ్వరంలో ఉందని తెలుసుకున్నాడు గనక పూర్ణత్వం అక్కడుందని తెలుసుకున్నాడు గనక ఇక్కడ ఏది పొందినా పోగొట్టుకోవాల్సిందే అని అర్థమైపోయింది గనక ఇక్కడ ఒకటి మరొకటి కాదు గనక ఇది పూర్ణానందం ఇక్కడ లభ్యం కాదు అనేటువంటి దాని సంపూర్ణంగా తెలుసుకున్నాడు గనక ఇది అనన్యభక్తి కాబట్టి విషయాలే కావాలనుకునే వాళ్ళకి విషయాశక్తి నెంబర్ వన్ వాళ్ళు ప్రాపంచికంగా ఉంటారు అట్లా కాకుండా విషయాలు కావాలి భగవంతుడు కావాలనుకుంటూ ఉంటాడు అటువంటి వాళ్ళకి బోధ ఉపయోగపడుతుంది కేవలం విషయాలే నాకు ఆనందాన్ని ఇస్తాయనుకున్నప్పుడు అటువంటి వాళ్ళు కనుక కొంతకాలం యజ్ఞం వింటూ ఉంటే మార్పు వస్తుంది డెఫినెట్ వస్తుంది వేలాది మంది వచ్చాను కారణం ఇంట్లో తెలుసా వాళ్ళకి తెలిసి వస్తుంది ఓహో నేను ఇది ఆనందం అనుకున్నాను ఇది ఆనందం కాదు అని అర్థం చేసుకుంటూ వస్తాను రెండో వాడికి వచ్చేస్తూ సారా అప్పుడు విషయాల మీద ఆసక్తిని తగ్గించుకుంటూ భగవంతుల మీద ఆసక్తిని పెంచుకుంటూ పోతాడు ఒక దశలో వాడు కూడా అనన్య భక్తిగా తిరిగిపోతాడు కనుక మూడోది అనన్య భక్తి అనన్యత తస్మిన్ పరమేశ్వరే అనన్యత అహం ఈశ్వరాత్ అన్యహన్న అనేటువంటి పూర్ణ భక్తి వస్తుంది ఇప్పుడు వీడి దగ్గర ఏముంది భక్తే ఉంది ప్రేమే ఉంది వాడి మనసంతా ప్రేమ నిండిపోయి ఉంది మనసు ప్రత్యేకంగా లేదు ఏదో కోరుకోవడానికి ఎందుకని ఆ మనసును పూర్ణంగా భగవంతునిపిచ్చేయడం జరిగింది తమేవ శరణాగతులు అయిపోయాడు ఇది శరణాగతి అంటే ఇంకా లేదు అక్కడ మనసే ఇచ్చేశాడు ఇంక మనసేది ఇక్కడ ప్రేమే మిగిలిపోయింది సతి ఒ ఒక్కతే సతి ఒక్కతే ఉండాలి పతికి పార్వతీషు రాముడోగి కూడా నాకు అనవసరం కానీ ఒక భార్యతో కాపాడం చేయడం శుభ్రం ఇది పద్ధతి ఇదే ట్రెడిషన్ సతి ఒక్కతే ఉండా పతికి పార్వతీష ఇద్దరున్నపతికి ఆ పై ఎందరున్నేమి కాబట్టి భర్తకు భార్య ఉండాలి సతి ఒక్కతే ఉండాపతికి పార్వతీషా హే పరమేశ్వర ఇద్దరున పతికి ఆ ఎందరున్న నే మీ కదా పార్వతి ఉంది గంగ ఉంది ఏంది ఇద్దరు పెట్టుకున్నావు కదా ఇద్దరున్నప్పుడు ఇంకెంతమంది ఉన్నా పర్వాలేదు నా చిత్త సుందరిని చేపట్టు చిలా అటుకుల కడపడి ఉంటే రాముడులా రాముడిలాగాను ఏకపంచవ్రతులు అయ్యి ఉంటే శివ మనకి అది మన తరాశం ఏంటంటే రాముడు కావచ్చు ఇప్పుడు ఇటు పోతాం కృష్ణుడు కావచ్చు అటు పోతాం ఇన్ని దేవతలు ఎందుకంటే ఇందుకు ఇది అడ్వాంటేజ్ ఇప్పుడు ఈ పద్యం నేను రాసి ఆయనకి ఈ గేయం రాసి ఈ గీతం రాసి రాముడికి వినిపించగలను ఇదే కుదరదు ఇట్ ఇస్ ఓకే సరేనా కానీ రాముడికి వినిపించలేము మనం అంతవల్ల మళ్ళీ శివుణ్ణి అప్పుడు కొద్దిగా పార్టీ మారి అయ్యా నువ్వు ఇద్దరు ఒకరుండాలి కదా ధర్మం కదా చూడు రాముడి చూడు ఒకడు ఒకరి ఏకపతి నువ్వు అట్లాగే ఉండాలి ఇద్దరున్న తర్వాతకి ఎంతమంది అయితే ఏవి అయితే ఏంటంటే నీ బాధ నా దగ్గర కూడా ఒక అందమైనటువంటి స్త్రీ నా చిత్త సుందరి అర్థం ఉంది అబు చాలా అందమైంది చిత్ర విచిత్రం ఇంకా ఎక్కడ ఇటువంటి భార్య దొరకదు నీకు ఎందుకని మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది ముప్పు తిప్పలు పెడుతుంది నువ్వైతే హ్యాండిల్ చేయగలవు కాబట్టి నా చిత్త సుందరిని చేపట్టు చిద్విలాస హే శివ పరమశివ నీ అడుగుల గల పడుగుం నీల కంట నీ మనసుని కనుక నువ్వు తీసుకున్నావా అనన్యత ఇంకా నేనెక్కడున్నానా నీ పాదాల దగ్గర చేరిపోయి ఉన్నాను అంతే నీ పాదాల దగ్గర చేరిపోయినప్పుడు నాకేం అవసరం ఈ ప్రపంచం నిత్యతృప్త నిరాశ్రయ కాబట్టి నిరోధం అంటే ఏంటో చూచాము ఆ నిరోధం న్యాసం అనేటువంటి శబ్దార్థంతో కూడా చూచాము న్యాసం ఏమిటంటే తస్మిన్ అనన్యత తద్విరోధిశు ఉదాసీనత అన్నాం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రెండూ వచ్చాయి న్యాస శబ్దార్థంలో అనన్యత ఉదాసీనత అనన్యత ఏమిటో తెలియాలి ఉదాసీనత ఏమిటో తెలియాలి అనన్యత పదవ సూత్రం ఉదాసీనత పదకొండవ సూత్రం టుమారో ఓ పూర్ణమదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ శాంతి శాంతి శాది